శవర్ణం చతుర్భుజం ప్రసన్నవతనం అగజాన పద్మాజాహర్ని తం భక్తదంతముస్మహే వాగీ సాధ్యాస్ మనసహ సర్వార్ధాము నమామి గజానం శరదిందు వికాశీ మందఖా సాం స్ఫురీ వరలోచనాభిరాం అరవింద శ్రీరామచంద్రకాశ్రిత పారిజాతక సమస్త కళ్యాణ గుణాభిరా సీతముఖం నిరంతరం మంగళమతనోత్తు గురుర్బ్రహ్మా గురుణు గురుర్దేవ మహేశ్వర గురుసాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీగురవే నమ హరి ఓం తత్స శివా దివ్యాత్మస్వరూపులరా తల్లులరా తండ్రుల ప్రధానంగా ఈ దివ్యమైనటువంటి క్షేత్రంలో వేయించేసి ఉన్నటువంటి అమ్మ అనసూయమ తల్లికి గణపతి స్వరూపమైనటువంటి హైమమ్మ తల్లికి సకల దేవతాగణానికి సాష్టాంగ ప్రణిపాతములు సమర్పిస్తూ శ్రీమద్ మహాభారత గాథ శ్రవణం చేయడానికి వచ్చిన వస్తూ ఉన్న తల్లులకు తండ్రులకు ఆ అమ్మ యొక్క దివ్యాశులకు ఆశీస్సులు కలగవలసిందిగా కోరుతూ వాళ్ళ మనం ఆది పర్వాన్ని పూర్తి చేసుకున్నాం సభాపర్వం ఈ సభాపర్వం అంతా కూడా అద్వైత సిద్ధిని కలిగించేటువంటిదే సభాపర్వం శంకర భగవత్పాదుల వారు ఉపదేశించినటువంటి ఆ అద్వైత సిద్ధాంతం లోకంలో ద్వైతం అనేటువంటిది లేదు నీలో కూడా లేదు నాలో కూడా లేదు ఉన్నది ఒక్కటే అనేటువంటి సిద్ధాంతాన్ని శంకర భగవత్పాదుల వారు ఏ సిద్ధాంతాన్ని అయితే ప్రతిపాదించారో ఆ సిద్ధాంతాన్ని రుజువు చేస్తూ చెప్పినటువంటి ఆ సభాపర్వం చివరికి వచ్చేటప్పటికి మనకు ఆ విషయం బోధపడుతుంది అప్పటిదాకా మొత్తం అన్నీ ద్వంద్వంగానే కనబడుతూ ఉంటాయి ఆ సభలు అనేక రకాలైనటువంటి విశేషాలు దివ్యమైనటువంటి ఉదయం కూడా కొంచెం వ్యాసభగవానుడు ఆది పర్వ అంతంలో ఆ జరాసంధుణ్ణి కూడా కొంచెం పరిచయం చేశాడు ఎందుకంటే ఈ సభాపర్వానికి ఆయువు పట్టు ఎవరై అంటే జరాసంధుడు అందుకని ఆ జరాసంధుణ్ణి కొద్దిగా పరిచయం చేశాడు ఇప్పుడిక అసలైనటువంటి సభాపర్వం నడుస్తుంది ఎప్పుడైతే వాళ్ళు దివ్యమైనటువంటి వైభవమైనటువంటి భవనాలు ఏర్పాటు చేసుకున్నారో తెలివి వచ్చేసారు పాండవులు ఆ ఇంద్రప్రస్థము అనేటువంటి ప్రాంతాన్ని ఏర్పాటు చేసుకున్నారని చెప్పాము మనం గుర్తున్నదండి ఆ అరణ్యాన్ని అగ్నిహోత్రుడు దహించిన తర్వాత ఆ ప్రాంతాన్ని కూడా ఒక నగరంగా వాళ్ళు తయారు చేసుకున్నారు చాలా గొప్పగా అటువంటి దివ్యమైన నగరంలో రాస నగరం ఏర్పడింది అనేక మంది ప్రజలు వచ్చి ఇక్కడ వాసం ఏర్పాటు చేసుకున్నారు అనేక రకాలైనటువంటి వసతులు వాళ్లకు కలగజేయటం కలిగింది చాలా సుభిక్షంగా రాజ్యం పరిపాలింపబడుతోంది వీళ్ల వల్ల ఉపయోగాన్ని పొందినటువంటి మయబ్రహ్మ ఉన్నాడు అని చెప్పి అమ్మయుడు ఏదో ఒకటి ప్రత్యుపకారం చేయాలి అనేటువంటి ఆలోచనతో అర్జునుని వద్దకు వచ్చాడు అక్కడే ఉన్నటువంటి నన్ను సంహరించకుండా మీరు నాకు ఎంతో ఉపకారం చేశారు కనుక నేను మీకేం చేయగలను చెప్పండి అర్జునుడు ఒక్కటే మాట చెప్పాడు ఏదో మీ వద్ద ప్రత్యుపకారాన్ని పొందటం కోసం నేను మీకు ఉపకారం చేసినట్లయితే అది ఉపకారము అని అనిపించదు వ్యాపారము అని అనిపిస్తుంది కనుక మీరు నాకు ఏమీ ఇవ్వవలసినటువంటి ఆవశ్యకత లేదు ఒకవేళ నీవేదైనా ఇవ్వదలుచుకున్నా నేను నీకు చేయగలిగినటువంటి సహకారాన్ని నాకు అందించినటువంటి వాడు కృష్ణ పరమాత్మ కనుక నీవు ఏదైనా ఇవ్వదలుచుకుంటే కృష్ణునికి ఇవ్వగానే నాకు మాత్రం ఇవ్వక్కర్లేదయ్యా అన్నాడు ఎప్పుడైతే ఆ మాట చెప్పాడో కృష్ణుని వద్దకు వెళ్ళాడు మయబ్రహ్మ అయ్యా నీకేం కావాలో చెప్పవయ్యా నేనది చేస్తానయ్యా ఇక్కడ చెప్పారండి అసలు కావలసిన వాడేనా కృష్ణ పరమాత్మ ఆయనకు కావలసినది లేదు అక్కర్లేనిది కూడా లేదు ఆయన పొందదగినది కూడా ఏమీ లేదు మయబ్రహ్మ ఎప్పుడైతే అడిగాడో రాక్షసుడు గనుక అమాయకత్వం చేత ఏమీ తెలియనివాడు గనుక అడుగుతున్నాడు అతడిని ఏ విధంగానూ బాధ పెట్టకూడదు గనుక భూనభోంతరాళములలో ఎక్కడా లేనటువంటి దివ్యమైనటువంటి ఒక సభను నిర్మాణం చేసి ఆ సభను ధర్మరాజుకు బహుమానంగా ఇవ్వవయ్యా తప్పకుండా ఇస్తానన్నాడు కేవలం ఒక ధర్మరాజుకే కాకుండా అర్జునుకు ఒక శంఖాన్ని భీమసేనుకు ఒక గధని కూడా బహుకరించడానికి అతడు సిద్ధంగా ఉన్నాడు భీమసేనులకు ఇవ్వదగినటువంటి గధ అతని వద్దనే ఉన్నది కొన్ని వేల ఏనుగుల బలాన్ని కలిగినటువంటి కథ అది సామాన్యంగా ఎవ్వరూ దాన్ని భుజాన పెట్టుకుని భరించలేరు వృషపర్వుడు అనేటువంటి ఒక రాక్షస రాజు బ్రతికి ఉన్నంతకాలం ఆ గధను ఆ వృషపర్వుడు రాజు మరణించిన తర్వాత అతని కుమారులైనటువంటి వాళ్ళ చేత రక్షింపబడుతోంది ఆ గధ దాన్ని ధరించేటువంటి ఆ ధైర్యం కానీ ఓపిక కానీ వాళ్ళకెక్కడా లేదు భీమసేనుడైతే అవలేలగా ఓ గడ్డి పరకను తీసిపుసాన పెట్టుకున్నట్టు పెట్టుకోగలడు అందువల్ల ఆ గదను తీసుకొచ్చి భీమసేనులకు ఇవ్వాలి అనేటువంటి ఆలోచనతో ఉన్నాడు రెండవది ఇతనికి ఒక శంఖాన్ని బహుమానంగా చేయాలి ఇవ్వాలి అర్జునునకు ధర్మరాజుకు మాత్రం కృష్ణ పరమాత్మ చెప్పినట్టుగా ఓ దివ్యమైనటువంటి భవనాన్ని ఎక్కడ ఏర్పాటు చేయాలి ఈ భవనం హిమాలయ పర్వతాలకు పశ్చిమ దిక్కున అనేక రకాలైనటువంటి మణులతో కూడుకున్నటువంటి నిధులు ఉన్నాయి ఎన్ని రకాలైనటువంటి మణులు ఉన్నాయో మనకు తెలిసినంతవరకు నవరత్నాలు ఉన్నాయి అంతే కదండి వజ్రాలు వైడూర్యాలు గోమేదికాలు పుష్యరాగాలు పచ్చలు నీలాలు కెంపులు ముత్యాలు పగడాలు మొత్తం ఎన్ని రకాలైనటువంటి ఉన్నాయి తొమ్మిది రకాలు నవరత్నాలు ఒకవేళ ఎవరైనా ఉంగరం పెట్టుకున్నా నవరత్నాల ఉంగరం అండి అంటారు అంతే కదా అంతవరకే తెలుసు కొన్ని వేల రకాల విలువైనటువంటి రత్నముల యొక్క నిధి ఆ హిమా హిమవత్ పర్వత పశ్చిమ భాగంలో ఉన్నాయి ఈతడు నిర్మాణం చేయడానికి కావలసినటువంటి ఆ రత్నాలన్నీ కూడా ఎక్కడ దొరుకుతాయి అంటే అక్కడ దొరుకుతాయి అందువల్ల ఈ సభ యొక్క నిర్మాణాన్ని అక్కడ ఏర్పాటు చేయాలి అనే స్థితిలో ఉన్నాడు అక్కడ ఏర్పాటు చేసి ఆ సభను తీసుకొచ్చి ఎవరికి అప్ప చెప్పాలి ధర్మరాజు గప్ప చెప్పాలి దివ్యమైనటువంటి భవనం చాలా గొప్పగా ఏర్పాటు చేశాడు వైయక్తిక నివాసిత తదైవ సర్వై మణిరత్నాన్ని యోచిత ఎన్ని రకాలైనటువంటి రత్నాలు దానికి ఉపయోగించాడో అతడికే తెలియనంతగా ఉపయోగించాడు సర్వసాధారణంగా ఇటుకలో ఇసకో సిమ్మెంటో పెట్టి కట్టినటువంటి పిట్టికలు కావవు అన్నీ రత్నములతో మణులతో ఏర్పాటు చేయబడినవి అంత దివ్యమైనటువంటి సభాభవనం ఆ సభాభవనాన్ని ఏ విధంగా నిర్మాణం చేశారో వ్యాసభగవానుడు పోసొచ్చినట్టు చెప్పారండి ఒక్కొక్క ప్రాంతంలో అక్కడికి వెళితే జలాశయాలు ఉన్నట్లుగా కనపడతాయి జలాశయం ఉండదు ఒక్కొక్క ప్రాంతంలో అదే సభలో జలాశయము కాదు అన్నట్లుగా అనిపిస్తుంది అది జలాశయము అయి ఉంటుంది ఏ విధంగా ఏర్పాటు చేశాడు ఈ ఇంద్రనీల మణులు ఏవైతే ఉంటాయో ఆ మణుల చేత అధోభాగము పొదగబడింది వజ్రముల చేత పైభాగము పొదగబడింది ఆ వజ్రముల కాంతి ఇంద్రనీలమణుల మీద పడటం చేత అక్కడ జలము ఉన్నట్లుగా భ్రాంతి కలుగుతుంది అక్కడ నిజంగా జలం ఉండదు పైనంతా వజ్రాలు ఉంటాయి అడుగున ఇంద్రనీలమణులు ఉంటాయి ఆ అటువంటి టెక్నాలజీని ఆ సాంకేతిక విజ్ఞానాన్ని వినియోగించి ఆ భవనాన్ని దివ్యంగా కట్టాడు అంతేకాదు గోడ ఉన్నట్లుగా కనబడుతుంది గోడ ఉండదు ఇక్కడ గోడ లేదు అనుకున్న చోట గోడ ఉంటుంది అటువంటి స్థితిలో ఆ భవనాన్ని ఎంతో గొప్పగా ఏర్పాటు చేశాడు మయుడు ఏర్పాటు చేసినటువంటి భవనం కనుక అది మయసభ అనేటువంటి పేరు దానికి వచ్చింది ఆ మయసభ అంత గొప్పగా నిర్మాణం జరిగిన తరువాత ఎంతమంది అంటే ఇష్కుల పదివేల ఇష్కుల సైన్యముతో దాన్ని మోసుకొని తీసుకొని వచ్చారట ఆ హిమోత్పర్వత ప్రాంతాల దగ్గర నుంచి మోయించి ఆకాశ మార్గంలో ఆ భవనాన్ని తీసుకొచ్చి ఎక్కడ పెట్టాడు ఇంద్రప్రస్థం దగ్గర దాని యొక్క విస్తీర్ణం ఎంత ఉన్నది ముప్పై యోజనముల వెడల్పు ఉన్నది ఇరవై నాలుగు యోజనముల పొడవు ఉన్నది దాని ఎత్తు పద్నాలుగు యోజనములు ఉన్నది అంతటి పద్నాలుగు యోజనముల ఎత్తు అంటే సామాన్యమైనదం ఎంత ఎత్తుంటేనే కింద మాట్లాడుతుంటే రీసౌండ్ వస్తుంది ఆ భవనంలోకి వెళితే ఇంకా ఎంతమంది మాట్లాడుతున్నట్టుగా అనిపిస్తుంది అది అనేక రకాలైనటువంటి అందమైనటువంటి బిక్తికలు ఆ భవనంలో సహజంగా ఏర్పడినటువంటి చెట్లు ఉన్నాయి అటు మామూలుగా కదలగలిగినటువంటి చెట్లు ఆ భవనంలోనే ఏర్పాటు చేయబడి ఉన్నాయి కొన్ని కొన్ని చిత్రింపబడినటువంటి చెట్లు ఉన్నాయి ఈ చిత్రింపబడినటువంటి చెట్లకు కానీ వాస్తవంగా ఉన్నటువంటి చెట్లకు కానీ ఏ విధమైనటువంటి తేడా ఉన్నట్లుగా కనబడటం లేదు కొన్ని సాలభంజికలు ఉన్నాయి ఆ భవనంలో అవి సాల భజికలు కూడా స్తంభముల వలె ఉన్నాయట సాలభంజికలు అంటే మాట్లాడేటువంటి శిల్పములు అని అర్థం అవి మాట్లాడతాయి ఎంత మాట్లాడతాయో ఎవరికి తెలియదు ఏమంటే ఎంత రోబో తయారు చేసినా ఆ రోబో పనిచేస్తుంది కానీ మాట్లాడదు దాని మాట ఏదన్నా కావాలి అన్నా అది కేవలం సిగ్నల్స్ ఇస్తుంది కానీ ఎటువంటి పరిస్థితుల్లోనూ నోరు విప్పి మాట్లాడేటువంటి అవకాశం లేదు అటువంటిది సాలభంచికలు స్తంభముల వలె ఉన్నాయి వాటి శిరస్సు పైకప్పు ఉన్నది అవి మాట్లాడతాయి కొన్ని కొన్ని చోట్ల అలా ఉన్నట్టుగా కనపడినవేవి మాట్లాడవు అటువంటి స్థితిలో ఉన్నటువంటి దివ్యమైన భవన నిర్మాణం చేసి తీసుకొచ్చి ఎవరికి అప్పచెప్పాడండి ధర్మరాజు కప్పచెప్పాడు ఆ దివ్యమైనటువంటి భవనంలో ధర్మరాజు గృహప్రవేశం చేయాలి అందులో ఎవరు ఉండలేరు ఎందుకంటే ఏది ఉన్నదో ఏది లేదో తెలియని స్థితిలో అందులో కాపురం ఎవరుంటారు అది కేవలం దేనికి ఉపయోగపడుతుందయ్యా ఆ ఇంద్రప్రస్థానికి ఎవరైనా వస్తే దర్శించడానికి ఉపయోగపడుతుందే తప్ప నివాసం ఉండటానికి ఉపయోగపడేటువంటి భవనం కాదు ఆ సంగతి మయుడు ధర్మరాజుకు చెప్పాడు ఇందులో ఆ రాజు నిర్వహించవలసినటువంటి సభాభవనం కూడా ఉన్నది అక్కడ మంత్రులందరితో కలిసి కూర్చుని సభను ఏర్పాటు చేసుకుని వాళ్ళు మంత్రాంగం చేసుకునేటువంటి విధానంగా ఎట్లా ఏర్పాటు చేశాడు అంటే ప్రక్కనున్న గదిలో ఉన్న వాళ్ళకి కూడా ఏది వినపడకుండా అంత రహస్యంగా ఏర్పాటు చేశాడు ఆ గోడలు ఎట్లా కట్టాడు దాంట్లో ఏం వేసి కట్టాడో ఏ గోడ చూసినా రత్నాలతో మణులతో వజ్రాలతో వైఢూర్యాలతో పొదగబడి అనేక రకాలైనటువంటి చిత్తరువులతో ఏర్పాటు చేయబడి ఉన్నది ఎంత విలువ చేస్తుంది అని చెప్పడానికి ఎవరికి కుదిరినటువంటి సభ కాదు అంత దివ్యమైనటువంటి సభను తీసుకొచ్చి ఎవరికి ఇచ్చాడు అంటే ధర్మరాజుకి ఇచ్చాడు ఏమండి వ్యాసభగవానుడు అంటాడు నిన్నటి దాకా ధర్మరాజు స్థితి ఏమి ఇవాటి రోజున ధర్మరాజు స్థితి ఏమిటి కనుకనే ప్రతి మానవుడి జీవితంలో అమావాస్య తరువాత పౌర్ణమి తప్పనిసరిగా వస్తుంది ఎన్ని కష్టాలు పడ్డారండి ఒకటి కాదు రెండు కాదు ఆ భీమసేను విషం పెట్టి నీళ్లలో పడద్రోశారు లక్క ఇంట్లో వీళ్లను పెట్టి తగల పెట్టాలని చూశారు ఎన్ని రకాలుగా చూశారు చిట్ట చివరికి వాళ్లకు వాళ్ళు తప్పించుకుని బయటకు వచ్చి క్షత్రియ వంశ సంజాతులై జోలె చంకన తగిలించుకుని బిచ్చమెత్తారు పాండుపుత్రులు అవునా అంత దీనావస్థలో ఉన్నవాళ్లకు ఇప్పుడు గృహలక్ష్మితో పాటు సౌభాగ్యలక్ష్మి కూడా వచ్చి గృహలక్ష్మి ఎవరు ఎవరండి ద్రౌపదీ దేవి ఆమెతో పాటు ఎంత సౌభాగ్యం వచ్చింది ఇంత దివ్యమైనటువంటి సభను తాను చూస్తాను అని అనుకోలే దానికి కావలసినటువంటి వాస్తు సమాగమ పూజ అనేటువంటిది ధర్మరాజు చేయించాడు కొత్తగా వచ్చినటువంటి భవనం కనుక ఇప్పుడు కొత్తగా వాస్తు శాస్త్రం వచ్చింది కాదు ఏనాటి నుంచో ఉన్నది కాకపోతే ఈ వాస్తు శాస్త్రంలో ఉన్నటువంటిది ఏమిటయ్యా అంటే వేదాలలో ఒక్క మాట చెప్పబడి ఉన్నది అన్నారు నేను ఆ పుస్తకం చూడలేదు ఏమిటయ్యా చెప్పబడి ఉన్నది అంటే రోజు నిత్యం ఇంట్లో దీపారాధన ధూప దీప నైవేద్యములు జరిగేటువంటి పూజా మందిరం కనుక ఇంట్లో ఉన్నట్టయితే ఆ ఇంటికి ఏ వాస్తు దోషము ఉండేటువంటి అవసరం అవకాశం లేదు అర్థమైందండి లేదా మండువాలో గిలి ఇల్లు అయ్యి ఉంటే వాస్తు చూడవలసిన పని లేదు కారణం ఏమంటే గుండ్రంగా ఉండేటువంటి దానికి వాస్తు దోషాలు ఉండవు చతురస్రాకారంగా ఉండేటువంటి వాటికి మాత్రమే వాస్తుదోషం ఉంటుంది అని వాస్తు శాస్త్ర వచనం వాస్తు గ్రంథాల్లో విషయం రాసి ఉన్నది ఈ మాట వేదాలలో చెప్పబడింది ఏమాట అంటే నిత్యం దూపం దీపం నైవేద్యం నడుస్తూ ఉన్నటువంటి పూజా మందిరం కనుక ఇంట్లో ఉన్నట్టయితే ఆ ఇంటికి వాస్తు దోషం ఉండేటువంటి అవకాశం లేదు ఎందుకంటే ఆ ఇంట్లో అమ్మవారు ఉంటుంది దేవుడు ఉంటాడు కనుక ఏ దోషము ఇంటికి చేరేటువంటి అవకాశం లేదు ఉన్నవి పడగొట్టడం కొత్తవి ఏమంటే పడగొట్టడానికి కట్టడానికి ఎంత అయిందో మళ్ళీ పడగొట్టడానికి అంత అవ్వడం అనేక రకాలైనటువంటి మార్పులు ఇవాళ చేస్తున్నాను చేర్పులు అలా చేయవలసినటువంటి ఆవశ్యకత లేదు ఒక్క పని మాత్రం చేయగలిగితే ఏం చేయాలి మనం ధూపం దీపం నైవేద్యం ఆ మూడు పనులు చేయగలిగితే వాస్తుదోషం లేదన్నారు ఇక్కడ కేవలం వాస్తు పురుష పూజ మాత్రం చేయించాడు ఎవరు ధర్మరాజు కొత్తగా వచ్చింది కనుక దానికి కావలసినటువంటి వాస్తు పురుష పూజ అనేక రకాలైనటువంటి బలిహరణాలు ఇవన్నీ కూడా ఇప్పించాడు చాలా ఉత్సవంగా అనేక మంది వచ్చారు అయితే ఈ సభ వచ్చేనాటికి కృష్ణ పరమాత్మ నేను ద్వారకా నగరం వెళ్ళొస్తానయ్యా అని వాళ్ళ అనుమతి తీసుకుని ద్వారకా నగరం బయలుదేరాడు సభ వచ్చేనాటికే ఆ బయలుదేరిన సందర్భంలో చెప్పారండి పూజా విధానం ఎలా ఉండాలో వ్యాసభగవానుడు చెప్పాడు ఆ భగవంతుణ్ణి చూస్తూ ఉన్నారు కొద్ది దూరం ఆయనతో పాటు అనుసరించి వెళ్ళారు ఆయన రథం కనుమరుగైపోయింది ఇప్పుడు ఎక్కడ నింపుకున్నారు అంటే బుద్ధిలో నిలుపుకున్నారు ఆ బుద్ధిలో నిలుపుకున్నటువంటి వాళ్ళు ఆ రథం యొక్క చిట్ట చివరి కొన కూడా కనబడటం అయిపోయిన తర్వాత ఇప్పుడు ఆ బుద్ధి నుంచి వాళ్ళు ఆ పరమాత్మను ఎక్కడికి తెచ్చుకున్నారు మనస్సులోకి తెచ్చుకున్నారు తెచ్చుకుని వెనక్కి తిరిగారు ఇక్కడ వ్యాస భగవానుడు మనకు నేర్పింది ఏమయ్యా అంటే సాధకుడు అనేటువంటి వాడు ముందు ఎదురుకుండా ఓ రూపాన్ని పెట్టుకుని పూజ చేస్తాడు అంతేనా కాదండి ఓ రూపాన్ని పెట్టుకుని పూజ చేస్తాడు దాన్ని ఏమంటామయ్యా అంటే సగుణారాధన అని పిలుస్తాం ఆ సగుణారాధన వల్ల ఆ రూపాన్ని చూస్తూ ఉంటాడు ధ్యానం చేస్తూ ఉంటాడు ఆ రూపం ఎప్పుడైతే కనుమరుగు అవుతుందో ఆ రూపాన్ని సాధకుడు ఎక్కడికి తెచ్చుకోవాలి ముందుగా బుద్ధి గుహలోకి తెచ్చుకోవాలి ఆ బుద్ధి గుహలోకి తెచ్చుకుని ఆ రూపాన్ని ధ్యానం చేస్తూ ఉండాలి ఆ బుద్ధి గుహ నుండి కూడా ఎక్కడికి తెచ్చుకోవాలి మనస్సులోకి తెచ్చుకోవాలి మనస్సులో ఎప్పుడైతే ఆ రూపం స్థిరంగా ఉండిపోతుందో అప్పుడు ఏమవుతుందంటే మనస్సు లేని స్థితి ఏర్పడుతుంది దాన్నే మనం ఏమంటామంటే అమనస్క స్థితి అంటాం యోగ సాధనలో ఈ మనస్సుని కూడా లుప్తం చేసేటువంటి సాధన ఉన్నది ఆ మనస్సు ఎప్పుడైతే లుప్తమైపోతుందో మొత్తం అంతా కూడా ఏమి నిండి ఉంటుంది అంటే భగవంతుడు మాత్రమే నిండి ఉంటాడు అప్పుడు అలా సాధన చెయ్యగా చెయ్యగా ఈ జీవుడు ఏమవుతాడయ్యా అంటే ఆ మనస్సునందా నిండి ఉండిన వాడెవ్వడో వాడుగానే ఈ జీవుడు మారిపోతాడు అనేటువంటి విషయం ఇప్పుడు పాండవుల స్థితి అలా ఉన్నది అన్నారు వ్యాసుల ఆ కృష్ణ పరమాత్మ వెళ్ళిపోతుంటే ఆ పాండవులు ఏం చేశారు ఆ వెళుతున్న వాళ్ళని మనం కూడా అంత దూరంలో చూస్తూ చెయ్యి ఇవ్వుతూ ఉంటాం కదండి అవునా కదా చెయ్యి ఊపుతూ ఉంటాం వాళ్ళు కనుమరుగైపోయి ఆ సందు దాటి ఆ పక్కకు వెళ్ళిపోతే ఆ ఇక వెళుతున్నారు ఇంకా కనపడరు వెనక్కి వెడదానులే అని మనం వెనక్కి తిరుగుతాం కదా అప్పటిదాకా రూపం మన మనసులో మన దృష్టిలో ఉన్నదా లేదా ఆ దృష్టిలో ఉన్నదాన్ని మనం ఏం చేస్తామంటే చెరిపేసి లోపలికి వస్తాం పాండవులు ఏం చేశారంటే బుద్ధిలోకి తెచ్చుకున్నారు సాధకుడు అనేవాడు ఎప్పుడు కూడా అక్కడికి తెచ్చుకోవాలి ఆయన ఇట్లా తురాయి పెట్టుకునేవాడు ఇట్లా కిరీటం పెట్టుకునేవాడు ఇలా వేణువు పట్టుకునేవాడు ఇట్లా అన్ని తలుచుకుంటూ తలుసుకుంటూ తలుచుకుంటూ ఆ బొమ్మని మొత్తాన్ని ఏం చేశారు వాళ్ళు మనస్సులోకి తెచ్చుకున్నారు ఎప్పుడైతే మనస్సులోకి తెచ్చుకున్నాడో వాణ్ణే ధ్యానం చేస్తున్నారు ఇప్పుడు పరిస్థితి ఏమిటయ్యా అంటే వెళ్ళిపోయిన కృష్ణుడు కూడా ఎవరితో ఉన్నాడు అంటే పాండవులతోనే ఉ కనుక వ్యాసుడు అంటాడు భగవంతుని ఎప్పుడు కూడా ఇలా నిలుపుకునేటువంటి సాధన ఈ రూపంలో ఉండాలి మనం పూజ చేస్తున్నాం కనుక ఇక్కడే నిలబడిపోకూడదు ఇక్కడే నిలబడితే అది ఏమవుతుంది ద్వంద్వము అవుతుంది రెండు ఉన్నాయా లేవా చెప్పండి ఎదురుకుండా భగవంతుడు ఉన్నాడు ఇక్కడ మనం ఉన్నాం కనుక అప్పుడు ఏమైంది ద్వంద్వం ద్వైతం కాకుండా అద్వైతం కావాలి అంటే ఏం చేయాలి వాడే మనంగా మారిపోవాలి మారిపోవడానికి అక్కడి నుంచి కళ్ళల్లోకి కళ్ళ నుంచి బుద్ధి గుహలోకి బుద్ధి గుహలో నుండి మనస్సుకి మనస్సు నుండి హృదయానికి తెచ్చుకున్నట్లయితే పరిపూర్ణంగా ఆ స్థితికి మనం చేరతాం ఈ పని చెప్పడం తెలియగానే చెయ్యటం చాలా కష్టం ఆ చెయ్యటం కోసం ఉద్యుక్తుడు కావటమే వాడు సాధకుడు అని పిలువబడతాడు లోకంలో పూజ చేస్తూ ఇరవై నాలుగు గంటలు కన్నా సాధకుడు గొప్పవాడు వాడు ఏదో పది నిమిషాలు ఇరవై నిమిషాలు చేస్తాడు యువతలకు వస్తాడు వాడు సాధకుడు ఆ యువతలకు వచ్చిన వాడు కూడా నిరంతరం వాడి దృష్ట్యంతా దేని మీద ఉంటుంది అంటే అంతకుముందు ఎవరి ముందు కూర్చుని చేశాడో వాళ్ళ యొక్క రూపమే లోపల కదులుతూ ఉంటుంది ఎవరికైతే సాధకుడికైతే మాత్రమే అందరికీ కదిలే అవకాశం లేదు పార్వతీ పతయే హర హర మహాదేవ హర కనుక సాధకుడు అనబడేటువంటి వాడు ఏ విధంగా చేస్తాడు ఇప్పుడు ఇక్కడ మన కథాభాగంగా ఎవరు సాధకులు అంటే పాండవులు ఐదుగురు సాధకులే కనుకనే ఆ కృష్ణ పరమాత్మనే హృదయంలో ఉంచుకున్నారు సరే ఆయన వెళ్ళాడు కదా అనుకున్నారు ఈ చేయవలసినటువంటి తతంగం అంతా జరుగుతుంది దేనికి అంటే మయసభకు అనేక మంది బ్రాహ్మణులకు గోదానములు భూదానములు హిరణ్యదానములు వాసోదానములు గ్రంథదానములు పాత్రదానములు ఇవన్నీ చేశాడు వాసోదానం అంటే వస్త్రములు అనేక దానాలు చేశాడు భూరి దానాలు చేశాడు ధర్మరాజు కారణం ఏమంటే ఏ సత్కర్మ జరుగుతున్నా ఏ అపరకర్మ జరుగుతున్నా దానికి ముందు ఖచ్చితంగా ప్రతి మానవుడు తన ఓపికను అనుసరించి దానములు చేసి తీరవలే అని అసలు ఏ దానము చేయలేదండి ఆయన చాలా మంచివాడు ఏ దానము చేయలేదు కానీ ఎంత మంచివాడైనా ఎటువంటి వాడైనప్పటికీ కూడా వాడు మరు జన్మలో ఏమై పుడతాడు అంటే దరిద్రుడై పుడతాడనే చెబుతున్నది ధర్మశాస్త్రం ఎందుకని ఎవరికీ ఏది పెట్టలేదు కనుక ఈ పెట్టడమే మనకు పట్టుట అని చెప్పారు మనకేదైనా పట్టాలి అంటే ఒకళ్ళకు పెట్ట ఆ పెట్టగలిగిన వాడు మాత్రమే దేన్నైనా పట్టుకోగలుగుతాడు అటువంటి అందుకోసమని ధర్మరాజు ఏం చేశాడంటే భూరి దానాలు ఎట్లా దానం చేస్తున్నాడో ఆలోచించకుండా వాళ్ళందరికీ కూడా దివ్యమైనటువంటి దానాలు చేశాడు చాలా ప్రవశించిపోయారా ఎన్ని రకాలైనటువంటి దానాలు చేస్తున్న సందర్భంలో ఈ విధమైనటువంటి సభను లోకులందరూ వచ్చి చాలా విచిత్రంగా చూస్తుంటే చాలా వింతగా చూస్తున్నారు దాన్ని అందరూ లోపలికి వెళ్ళి దర్శించి వస్తున్నాడు ధర్మరాజు కూడా రెండు గదులు తిరిగిన తర్వాత తిరిగి బయటకు వచ్చేసాడు ఏమండి ఆ కక్షపాద్వయోరేవ పునరావృత్తి ప్రవర్త అన్నారు వెనక్కి తిరిగి వచ్చేసాడు ఎందుకు వచ్చేసాడు అంటే మనకు తెలియకుండా ఇంకా ముందుకెడితే ఏం జరుగుతుందో తెలియదు కదా కొంతమంది వెళ్ళి వచ్చేసిన తర్వాత మనం పెడదాం లోపల ఏమేమి ఉన్నాయో తెలుసుకుని అనే భావంతో వెనక్కి వచ్చేసాడు ఆ భవనాన్ని అంగుళం కూడా వదిలిపెట్టకుండా తిరిగిన వాడు అంటే ఒక్క సహదేవుడు ఒక్కడేటండి పాండవుల్లో మొత్తం వదిలిపెట్టకుండా తిరిగి వచ్చాడు చాలా దివ్యమైనటువంటి భవనం అంతేకాదు ఇంకొకరు కూడా ఉన్నారు ఎంతమంది మహానుభావులు వచ్చి దర్శనం చేస్తుంటే ఎంతమంది బ్రాహ్మణులు వచ్చి దానములు స్వీకరిస్తుంటే ఆ పండుగకు అక్కడికి వచ్చిన వారు ఎవరయ్యా అంటే నారదుల వచ్చారు ఒకనొకప్పుడు వాళ్ళు దుఃఖపడుతున్నప్పుడు వచ్చి పలకరించిన వారు అంటే నారదులే పెళ్లి చేసుకున్న తర్వాత కూడా వాళ్లకు ఏ విధమైనటువంటి స్పర్ధ కలుగకుండా ఒక నియమాన్ని ఏర్పాటు చేసిన వాడు నారదుడే ఎందుకు పెడతాడయ్యా ఈయనకేమి సంబంధం ఈ పాండవులతో ఈ నారదునకు అంటే కేవలం ప్రజలకు తపస్సులకు ఉండేటువంటి సంబంధమే తప్ప ఇంకా ఇతరమైనటువంటి సంబంధాలేవి లేవు కానీ ఇప్పుడు నారదుడు రావడానికి మాత్రం కారణం ఒకటి ఉన్నది అసలు ఏ ప్రయోజనం లేకుండా ఆయన వస్తాడా ఏదో ఒక ప్రయోజనం ఉండి తీరాలి ఏమిటా ప్రయోజనం నారదుడు ఎప్పుడైతే వచ్చాడో సాధారణంగా ఆహ్వానించి పాద ప్రక్షాళన చేసి నీళ్లు నెత్తిన జల్లుకుని ఆ సభాభవనంలోకి తీసుకువెళ్ళాడు ధర్మరాజు వెంట సహదేవుణ్ణి కూడా రమ్మనమన్నాడు ఎందుకంటే ఆ భవనంలో ఏది ఎక్కడ ఉన్నదో పూర్తిగా తెలిసిన వాడు ఎవరయ్యా అంటే సహదేవుడు అందువల్ల సహదేవుడిని రమ్మనమన్నాడండి ఆ సహదేవుడు కూడా వెంట వస్తున్నాడు మొత్తం అంతా తిరుగుతున్నాడు అండి అంతా చూడటం అయిపోయిన తర్వాత ఓ దివ్యమైనటువంటి సింహాసనం పైన నారదుడు కూర్చోపోయాడు మునీంద్ర అక్కడ సింహాసనం లేదు అన్నాడు సహదేవుడు వెంటనే ఈ అక్కడ ఉన్నట్లుగా కనబడుతుంది ఒకవేళ నారదుడు కూర్చున్నట్టుంటే ఏమైపోయేవాడు కింద పడిపోయేవాడు ఇదిగో ఇక్కడ సింహాసనం ఉన్నది అని చెప్పాడు అక్కడ కూర్చోబెట్టారు నారదుల వారిని చాలా విచిత్రంగా ఉన్నదయ్యా వైభవంగా ఉన్నది మయుడు చాలా దివ్యమైనటువంటి భవనాన్ని నీకు ఇచ్చాడు చాలా అదృష్టవంతుడివి అన్నారు ఇంత భవనాన్ని చూచి ఆ ధర్మరాజును ఆశీర్వదించి నీకన్నా గొప్పవాళ్ళు ఎవ్వరూ లేరయ్యా అని ఎప్పుడైతే నారదుడు అన్నాడో వెంటనే ధర్మరాజు ఓ ప్రశ్న వేశాడండి స్వామి మీరు తెలు ఒక సంచారులు కదా ఎక్కడైనా ఇటువంటి సభాభవనాన్ని చూసారా తరువాత ఎక్కడైనా ఉంటుందని మీరేమైనా ఊహించగలరా అడిగాడండి ధర్మరాజు ఈ మాట అడగటంతో అందులో ధ్వని ఏం కనపడింది కాస్త గర్వం కలిగింది అవునా కదా మనకు అనిపిస్తోందా లేదా ఇంతకు ముందు ఎక్కడైనా ఉన్నదా ఇటువంటి సభ తరువాతి కాలంలో ఇటువంటి సభ ఎక్కడైనా చూడగలుగుతారా ఎక్కడా దొరకనటువంటి ఎక్కడా ఉండనటువంటి దివ్యమైనటువంటి సభ నా వద్ద ఉన్నది కదా అనేటువంటి ఒక గర్వం కించిత్ మాత్రం కించిత్ మాత్రమే ఉంది ఎక్కువగానే ఉంది అనుకోవచ్చు మొత్తానికి గర్వం కనబడింది నారదుడు అంటున్నాడండి నాశయామ్యాత్మభావస్తో జ్ఞానదీపేన భాస్వద ఎటువంటి జ్ఞాని అయిన వాడికి కూడా ర్వం అనేటువంటిది పొడసూపుతుంది కదా పైగా ఎవరి దగ్గర చూపించాడు గర్వాన్ని ఆ ధర్మరాజు నారదుని వద్ద ఎవరికి గర్వం కలిగినా ఆ గర్వపర్వతాలను నుగ్గు చేసి ఏమండి సత్యభావం అంతావిడ ఎట్లా వెంటబడింది ఆ నారదుని వెంట రోడ్డు మీద ఏమండి అటువంటి స్థితిలో చేసినటువంటి నారదుని వద్దనే ఎప్పుడైతే ఇంత మాట మాట్లాడాడో ధర్మరాజు ధర్మనందనుడు సాక్షాత్తు ధర్మమే రూపంగా కలిగిన వాడికి కూడా గర్వం కలుగుతుంది కదా సంపద ఎంత ప్రమాదకరమైనది అని చెప్పారు నారదు ఏమని చెప్పారండి భావస్తో జ్ఞానదీపేన చాలా ప్రమాదకరమైనది సంపద కావలసినంత వరకు సంపాదించినందువల్ల ఎవరికీ వచ్చే నష్టం లేదు కావలిసిన దానికన్నా ఎక్కువ సంపాదిస్తే ఏమవుతుంది చాలా నష్టం ఉంటుంది జీవితంలో కాల్సిన దానికన్నా తక్కువ వచ్చినా చాలా నష్టం ఉంటుంది రామకృష్ణ పరమహంస చెబుతారు నీ కాలికి సరిపడ చెప్పు కన్నా తక్కువది కొనుక్కున్నా అది కరుస్తుంది ఎక్కువది కొనుక్కున్నా అది జారిపోతుంది సంపద కూడా అలాగే ఉండాలి అని చెప్పారు కరెక్ట్గా కాలుకి సరిపడా తీసుకుంటే ఎక్కువ పెద్దది కొనుక్కున్నాం అనుకోండి ఏమవుతుంది అది కూడా కరుస్తుంది నడవలేక అటు ఇటు కదిలి ఆ రాసుకుపోయి పుండ్ పుండ్ అవుతుంది తక్కువది కొనుక్కుంటే కాలు పట్టక పుండ్ అవుతుంది కరవటం అనేది మాత్రం ఖాయం పెద్దదైనా కరుస్తుంది చిన్నదైనా కరుస్తుంది ఈ సంపద కూడా అంతే తక్కువైనా మనం కష్టపడతాం ఎక్కువైనా కష్టపడతాం అందువల్ల చాలా జాగ్రత్తగా ఉండాలి సంపద పట్ల ఎలా ఇతడి గర్వాన్ని పోగొట్టాలి తనకు మంచి అవకాశం దొరికింది ఆయన ప్రశ్న వేశాడు కదా ఏమని ప్రశ్నించాడండి ఇటువంటి సభ ఎక్కడైనా చూచారా ఇప్పుడు ఆయన చెబుతున్నాడు సభ వర్ణన చాలా గొప్పగా చెప్పాడు మొట్టమొదట ఏ సభనంటే ఇంద్ర సభను గురించి చెప్పాడు దేవలోకంలో ఉండేటువంటి ఇంద్ర సభ మనకు తెలిసినంతవరకు మనం ఏమనుకుంటామంటే ఇంద్రుడు ఉండేటువంటిదో దేవలోకమే స్వర్గం అని మన ఉద్దేశం సర్వ సర్వసాధారణంగా లోకంలో స్వర్గం ఎక్కడ ఉంటుంది అంటే యమలోకానికి అనుసంధానమై ఉంటుంది అర్థమైందండి ఈ గదిలో ఇది ఈ గదిలో ఇది అని చెప్పినట్టే యమధర్మరాజు పరిపాలించేటువంటి లోకానికి అనుసంధానమై స్వర్గం ఉంటుంది ఆ యమలోకానికి వెళ్ళి ఇక్కడ నీకు ఏ పాపాలు లేవు అనుభవించేది లేదు అని వాడు క్లీన్ చిట్ ఇచ్చిన తర్వాత ఆ పక్కా అపార్ట్మెంట్కి పంపిస్తారు అది స్వర్గం దేవలోకం మాత్రం వేరు స్వర్గలోకం వేరు దేవలోకం అనేటువంటిది దేనికోసమయ్యా అంటే కేవలం దేవతల కొరకు ఆ ఇంద్రాది దిక్పాలకులు ముప్పై మూడు కోట్ల మంది దేవతలు ఒకళ్ళ ఇద్దర ఎంతమంది దేవతలు ఉన్నారు ముప్పై మూడు కోట్ల మంది దేవతలు ఉన్నారు దైవము వేరు దేవతలు వేరు కనుక ఆ దైవాలకు ఉండే లోకాలు దైవాలకు ఉన్నాయి దేవలోకంలో ఉండేటువంటి సభను ఇంద్రలో ఇంద్ర సభ అని పిలుస్తాం స్వర్గంలో ఏ సభ ఉండదు కేవలం ఆ స్వర్గానికి వెళ్ళేటువంటి వాళ్ళు అనుభవించేటువంటి సౌఖ్యాలు ఉంటాయే తప్ప అవి కూడా సౌఖ్యాలే కానీ ఆనందాలు కావు కారణం ఏమంటే క్షీణే పుణ్యే మర్చ్యలోకం విశంతి అని ఆ పుణ్యం కూడా అయిపోగానే మళ్ళీ ఏం చేస్తారండి అంతే ఆ గోల్లో పడిన మళ్ళీ తన్నడం కోసం మధ్యలో ఎడ్డ పెడతారు ఆ పుణ్యం అయిపోయిన తర్వాత మళ్ళీ వాడిని భూలోకానికి ఒక్క తోపు తోస్తారు ఓ చిక్కర పడతారు కనుక స్వర్గలోకం వేరు దేవలోకం వేరు ఆ దేవలోకంలో ఉంటుంది ఇంద్రసభ ఆ ఇంద్ర సభ ఎట్లా ఉంటుందయ్యా పదిహేను యోజనముల వెడల్పు ఉంటుంది ఇరవై యోజనముల పొడవు ఉంటుంది ఎత్తు ఎంత ఉంటుందయ్యా ముప్పై ఆరు యోజనముల ఎత్తులో ఉంటుంది ఆ ఇంద్రుని యొక్క సింహాసనము జయంతము అనబడే సింహాసనము చాలా ఎత్తులో ఉంటుంది ఆ ఇంద్ర సభలో ఎవరెవరు ఉంటారు మొట్టమొదట ఇంద్రుడు కాక చెప్పదగినటువంటి వాడు బృహస్పతి దివ్యమైనటువంటి కాంతితో సూర్య సమ కాంతితో ప్రకాశిస్తూ ఉంటాడు దిక్పాలకులు వారి వారి సింహాసనములపైన ఉంటారు ఎవరెవరు దేవలోకానికి వచ్చి దేవేంద్రునకు ఏదైనా చెప్పుకోవాలి అన్నప్పుడు వాళ్ళు ఉండడానికి కావలసినటువంటి భవనాలు వాళ్లకు ఉన్నాయి అనేక మంది మహర్షు ఆ దేవలోకానికి వచ్చి అక్కడ తపస్సు చేసుకునే వాళ్ళు ఉన్నారు అంతేకాదు ఆ దేవలోకంలో ఈశ్వర శక్తి నారాయణ శక్తి బ్రహ్మశక్తి కూడా ప్రచ్ఛన్న రూపంగా లోపల ఉంటుంది ఎప్పుడైతే ఎవరు తెలుసుకుంటారో వాళ్లకు మాత్రమే ఎవరిని తెలుసుకున్నారో వాళ్లను మాత్రమే చూడగలుగుతారు అక్కడ అక్కడే ఉన్న అందరూ ఆయా శక్తులను ఎవరు దర్శించలేరు ఆ సభ నుండి దివ్యమైనటువంటి సౌరభాలు అనేక రకాలైనటువంటి సుగంధాలు వెదజల్లుతూ ఉంటాయి చాలా దూరం నుంచే అంత దివ్యమైనటువంటి సభను దర్శించబోతున్నామనేటువంటి ఉత్సుకతో లోపలికి వెళ్ళగలిగినటువంటి వాళ్ళు పరమానందంతో అక్కడి దాకా నడిచి వచ్చినటువంటి వాళ్ళు పరుగు పెట్టి లోపలికి వెళతారు అంత దివ్యమైనటువంటి సభ దేవేంద్ర సభ సామాన్యమైనటువంటిది కాదు దేవేంద్ర సభ తర్వాత చెప్పదగినటువంటి సభ ఏదయ్యా అంటే సత్యలోకము బ్రహ్మగారి సభ ఆ భవనం మొత్తము సభా భవనమే దాంట్లో రహస్య మందిరాలు సేవా మందిరాలు ఇటువంటివేవి ఉండవు ఎంత ఉంటుందయ్యా ఇరవై ఎనిమిది యోజనముల వెడల్పు కలిగి తొంభై యోజనముల పొడవు కలిగి ఉంటుంది షణ్ణవ్ అధిక తొంభై ఆరు యోజనముల పొడవు కలిగి ఉంటుంది అంత పెద్దదిగా ఉంటుంది దాని ఎత్తు ఎంత ఉంటుందయ్యా తొంభై ఆరు యోజనముల ఎత్తులునూ ఉంటుంది దాని లోపలికి ప్రవేశించేటువంటి అర్హత ఎవరికి లే సామాన్యమైనటువంటి భవనం కాదు ధర్మనంతన వింటున్నావా ఇది మాయిల్లే ఎందుకని చెప్పాడండి ఆ మాట బ్రహ్మ మానస పుత్రుడు అది మాయిల్లు కేవలం సప్తఋషులు దిక్పాలకులు బ్రహ్మ విష్ణు మహేశ్వరులు వీరు తప్ప ఇంకా ఎవ్వరూ లోపలికి ప్రవేశించేటువంటి అర్హత లేదు ఒకవేళ ప్రవేశించాలి అత్యవసరము అనుకుంటే అనుమతితో లోపలికి రావచ్చు ఆ లోపలికి వచ్చేది కూడా ఒకరు ఇద్దరు తప్ప ఎవరు పడితే వాళ్ళు ఉండడానికి వీరు లేదు నిరంతరము నా తల్లి అయినటువంటి వాగ్దేవత ప్రసరింపజేసేటువంటి దివ్యమైనటువంటి నాద సముచ్చయం అక్కడ చెవులకు ఈనుతూ ఉంటుంది ఆ చెవులకు తగిలేటువంటి ఆ నాదం ఉన్నదే సామాన్యమైనటువంటిది కాదు పరమేశ్వరుడు కూడా లోపలికి రాకుండా రహస్యంగా అక్కడ కూర్చుని నాదం వింటూ ఉంటాడు అంత దివ్యమైనటువంటి సభ ఎటువైపు నుంచి ఆ నాదం వస్తుందో తెలియని స్థితిలో ఉంటుంది నా తల్లి అయినటువంటి వాగ్దేవత ఎక్కడ ఉన్నదో కనబడని స్థితిలో ఉంటుంది మాట్లాడడానికి మాత్రం నా తండ్రి చతుర్ముఖుడు మాట్లాడుతూనే ఉంటాడు ఎలా మాట్లాడతాడయ్యా అని అడుగుతావేమో చుట్టూ తలలు ఉన్నాయి గనక ఆయనకేమిబ్బంది లేదు ఎటైనా మాట్లాడగలడు ఎటైనా చూడగలడు అటువంటి దివ్యమైనటువంటి స్థితి అంటే ఒక్కటి వాస్తవంగా ఏమండి మనకు తల ఉన్నది చూడ్డానికి బాగుందండి ఎటువైపు కూడా తల ఉంటే ఏం బాగుంటుందండి ఇటువైపు తల ఉంటే ఏం బాగుంటుంది వెనక తల ఉంటే ఏం బాగుంటుంది అంటే నిజంగా ఉన్నాయి అని కాదు అర్థం ఎటువైపోయినా చూడగలిగినటువంటి శక్తి కలిగిన వాడు అతడు చతుర్ముఖుడు అని పేరు ఆ కారణం చేత ఆయనకు అటువంటి శక్తి ఎవరికి ఉన్నదంటే ఒక్క బ్రహ్మదేవునికే ఉన్నది ఎందుకంటే ఆ ఉద్యోగానికి అవసరమైనటువంటిది ఆ తత్వం కనుకనే దాన్ని పొందాడు ఆయన మిగతా వాళ్లకు ఆ అవసరం ఉండదు అంత దివ్యమైనటువంటి సభ ఆ సభలో కొన్ని సెలయేళ్ళు ఉన్నాయి కొన్ని ఉద్యానవనాలు ఉన్నాయి కొన్ని సాలభంజికలు ఉన్నాయి ఇప్పుడు నీ సభలో ఉన్నాయి అనుకుంటున్నావే ఆ సాలభంజికలు ఉన్నాయి కొన్ని నదులు ఉన్నాయి కొన్ని సముద్రములు ఉన్నాయి ఎక్కడ ఉన్నాయి అంటే ఆ సత్యలోకంలోనే ఉన్నాయి ఇవన్నీ కూడా బ్రహ్మ యొక్క అనుజ్ఞ చేతనే నా తండ్రి యొక్క అనుజ్ఞ చేత ప్రవర్తింపబడుతూ ఉంటాయి ఇంద్ర సభను వర్ణించి చెప్పాడు ఆ తరువాత సత్యలోకాన్ని వర్ణించి చెప్పాడు ఇప్పుడు యమలోకాన్ని గురించి చెబుతున్నాడు అండి యముని యొక్క సభ సామాన్యమైనటువంటిది కాదు లోపల మొత్తం అంతా కూడా అగ్నిహోత్రుని దివ్య దివ్యమైనటువంటి జ్వాలలు ఉన్నాయా అన్నంత వేడిగా ఉంటుంది ఆ యమసభ అంత వేడిగా ఉన్నటువంటి ఆ సభ మొత్తం అంత బంగారపు రంగులు ఉంటుంది లోపల ఏది చూచినా బంగారంతోనే చేసినట్లుగా ఉంటుంది ఎన్ని శాఖలు ఉన్నాయి అంటే తొంభై ఆరు శాఖలు ఉన్నాయి ఆయా శాఖలలో ఎవరెవరు ఏ ఏ శిక్ష అనుభవించాలో ఆయా శిక్ష అనుభవించే అనుభవిస్తూ ఉంటారు ఆ యమధర్మరాజు మాత్రం తన యొక్క సభలో కూర్చుని చిత్రగుప్తుడు చెప్పినటువంటి వాటిల్ని సేవిస్తూ దాన్ని అనుసరించి ఎవరికి ఏ శిక్ష వేయాలో వాళ్ళకు వేస్తూ ఉంటాడు అర్థమైందా అక్కడ ఎంతమంది ఉన్నారో తెలుసినా నేను వెళ్ళా యమసభకు ఒకసారి పాకండయ్య పురాణంలో చెప్పబడుతుందండి ఆ యమసభలో గానం చేస్తూ వెళుతున్నట్ట లోపలేవో ఏడుపులు వినపడుతున్నాయిట ఆ ఏడుపులు ఎక్కడి నుంచి వినబడుతున్నాయా అని అలా తొంగి చూసాట తొంగి చూసేటప్పటికీ ఏమీ కనపట్టాల ముఖం చిట్లించాడు ముఖం మీద పెట్టుకున్నటువంటి గంధం రాలి ఆ లోపల పడింది ఎక్కడ పడింది ఆ లోపలికి చూశాడే ఆ లోపలికి పడింది ఆ లోపల ఏడుస్తున్న వాడి ఒంటి మీద పడిందిట వాడికి ప్రశాంతంగా హాయిగా ఆనందంగా ఉన్నదిట ఆ పైనుంచి చూసి ఆయన ఏదో పొడి పడేశాడయ్యా ఇంకా కాస్త అని లోపల నుంచి వాడు అరుస్తున్నా ఆ మార్కండేయ పురాణంలో మనిషి మంత్రపూతంగా ధరించిన గంధానికి ఉండేటువంటి శక్తి ఎటువంటిదో చెప్పడం కోసం చెప్తారు కొత్తగా అందం కోసం పెట్టుకోవడం కాదు ఆ గంధం దాన్ని ధరిస్తే కలిగేటువంటి ఆనందం కలిగేటువంటి మేధస్సు కలిగేటువంటి ఆలోచన అనేక రకాలుగా ఎంతో ఎన్నో రకాలుగా మనిషిని తీర్చిదిద్దడానికి కేవలం వాడు ధరించేటువంటి ఆ తిలకము వల్ల కలుగుతుంది ముఖాన్ని పెట్టుకునేటువంటి ఆ బొట్టు వల్ల కలుగుతుంది నేను ఈ పని చేయొచ్చునా చేయకూడదా ఎందుకంటే నేను నా చెవులతోనే విన్నా రైల్లో ప్రయాణం చేస్తున్నా ఓ బ్రాహ్మణ కుటుంబం ఎక్కింది చక్కగా మంచి పట్టివర్తనాలవన్నీ పెట్టాడు పిల్లలు ఆకలి అవుతుందని భార్య అన్నది ఏమండి ట్రైన్ ఆగింది కదా క్యాంటీన్ దగ్గరికి వెళ్ళి తీసుకురండి అంటే ఆయన అన్నాడు సై ఇవి పోది బొట్టు ఇవన్నీ పెట్టుకుని నేను హోటల్కి వెళ్ళి అడిగితే బాగుంటుంది అయితే నువ్వు ఎవరినైనా పంపించు లేకపోతే నువ్వు వెళ్ళి తీసుకురా ట్రైలాగుతుంది నేను చూస్తూ ఉంటాను కదా అన్నాడు నాకు అనిపించింది ఇవి ధరించడం చేత ఎక్కడ పడితే అక్కడికి వెళ్ళి తినేటువంటి అలవాటు తప్పుతుంది కదా తప్పుతుందా లేదా ఇప్పుడు ఆయనకి సిగ్గు అనిపించిందా లేదా మిగతా వాళ్ళకి అనిపిస్తుందో లేదో నాకు తెలియదు ఆయనకైతే అనిపించింది ఖచ్చితంగా అన్నాడు బాగుంటుందితే నేను వెళ్ళలేనే నువ్వు వెళ్ళవే ఈ విభూతి కాదు కానీ నన్ను చంపేస్తున్నారు అని ఆవిడ ఆవిడే దిగింది పాపం రైలు ఏం చేస్తుంది కనుక మనం ధరించినటువంటి వేషం మనకు ఓ మంచి మార్గాన్ని చూపిస్తుంది నేను విచిత్రం చూశానయ్యా అది విచిత్రం కాదు నిజమే నీకు వినటానికి విచిత్రంగా ఉంటుంది ఇప్పుడు నీ పెద్ద తండ్రి అయినటువంటి ధృతరాష్ట్రుడు ఉన్నాడే ఇటువంటి ధృతరాష్ట్రులు నూట మంది ఉన్నారు యమలోకంలో నీ తండ్రి వంటి పాండురాజులు ఎనభై ఆరుగురు ఉన్నారు యమలోకంలో ఎంతమంది ఎక్కడ ఉంటారయ్యా ఎందుకుంటారు ఈ ధృతరాష్ట్రుని వంటి వాళ్ళు నూట ఒక్క మంది ఉన్నారా ధృతరాష్ట్రులు ఇంతమంది ఉన్నారా ఎక్కడి నుంచి వచ్చారు వాళ్ళు వాళ్ళందరూ నాకు పెద్ద తండ్రులేనా పెద్ద తండ్రులే కాకపోవడం అనేది ఏమీ లేదు ఎలా ఉంటారో ఎన్ని మహాయుగాలు దాటితే అన్ని మహాయుగాలలోనూ ద్వాపరయుగంలో ఎవరు పుడతాడు ధృతరాష్ట్రుడు పుడుతూనే ఉంటాడు అర్థమైందండి మనం చెప్పుకునేటువంటి ఈ భారతం ఈ కలియుగానికి ముందుదే వ్యాసభగవానుడు అందించింది రామాయణం మాత్రం ఎప్పటిది ఇరవై ఎనిమిది మహాయుగాల క్రితం జరిగినటువంటి రామాయణాన్ని ఇప్పుడు చెప్పుకుంటున్నాం మనం అసలు ఈ రామాయణం ఎన్ని శ్లోకాలుగా ఉన్నది ఇప్పుడు మనకు దొరికిన శ్లోకాలి భారతం కూడా ఎన్ని శ్లోకాలతో ఉన్నది లక్ష శ్లోకాలతో ఉన్నది మనకు దొరికేవన్నీ ఎంత భారతం లభిస్తున్నది కనుక ఎంతో ఎంతో ఉన్నది అవి లుప్తమవుతూ లుప్తం వేదాలు ఎన్ని శాఖలు ఉన్నాయి ఇప్పుడు మనకు ఎన్ని శాఖలు దొరుకుతున్నాయి ఏమండి ఆ అధర్వ ప్రత్యుప్త శాఖ అని ఒకటి ఉన్నది చాలా దివ్య అది చదివినటువంటి వాడు ఒరిస్సాలో ఒక్కడున్నాడు ఆయనకిప్పుడు తొంభై ఆరు ఏళ్ళు ఆయన వెళ్ళిపోయిన తర్వాత ఆ శాఖ తెలిసినటువంటి వాడు ఎవ్వడు చదవడం చాలా కష్టం తన కొడుక్కి చెబితేనే వాడు నాకు ఇప్పుడు ఇది వద్దు అన్నట్టు ఆయనతో ఇంటర్వ్యూ వచ్చిందండి మొన్న మధ్య టీవీలో కనుక ఇప్పుడు ఆయన వెళ్ళిపోతే ఆ శాఖ అది తెలియదు వేదం ఎట్లా వస్తుంది లోకల్లోకి పుస్తకాలతో వస్తోందా ముఖే ముఖే మాట ద్వారా ఎదుటి గురువు దగ్గర నుంచి వస్తుంది దాన్ని అధ్యయనం ఎవ్వడూ చేయకపోవడం చేత అది చదువుకున్నవాడు ఒక్కడే ఉన్నాడు వాడు ఎంతకాలం ఉంటాడండి వాడు కాస్త వెళ్ళిపోతే ఇంకా వేదం ఉండదు కనుక తర్వాత తరువాత తరాల వాళ్లకు ఈ ప్రత్యుత్త శాఖ అనేటువంటిది దొరకదు ఆ ధర్మవేదంలో ఇట్లా కనుమరుగైపోతూ వస్తున్నటువంటివి శాఖలు ఉన్నాయి అసలు కనబడకుండా ఆ బ్రిటీష్ వాడు తగలబెట్టినటువంటివి ఎన్నో శాఖలు ఆ వేదాలలో ఉండేటువంటి దివ్యమైనటువంటివి కనుక మనకు తెలియనివి అన్నీ ఉన్నాయి అలాగే ధర్మరాజుకు చెబుతున్నాడు ధృతరాష్ట్రుడు ఉన్నాడు మొన్న మొన్న వెళ్ళిపోయినటువంటి పాండురాజును కూడా చూశాను నీ తండ్రి పాండురాజును చూశా ఇంతమంది ధృతరాష్ట్రులు ఎందుకున్నారయ్యా ప్రతి ద్వాపర యుగంలోనూ ఆ ధృతరాష్ట్రుడు మరణించిన తర్వాత ఎక్కడికి వెళుతున్నాడు అక్కడికి వెడుతున్నాడు కనుక దీన్ని బట్టి మనకు అర్థమయ్యేది ఏమిటండి ప్రతి ద్వాపర యుగంలో వచ్చే ధృతరాష్ట్రుడు దుర్మార్గుడే కనుక వాడు ఎక్కడుంటాడో లోనే ఉన్నాడు నేను చూశాను మీ తండ్రి మీ పెదనాన్న గారిని చూశాను నీ తండ్రితోనే మాట్లాడా నీ తండ్రి నాకు చెప్పిన విషయాన్ని నీకు చెబుతున్నా ఈ సందర్భం గురించే నేను చెప్పడం కోసం ఈ సభలన్నీ వర్ణించా ఒక్క మాట చెబితే చాలు ఎక్కడా ఇటువంటి సభ చాలా గొప్పగా ఉన్నది అని ఒక్క మాట చెబితే అయిపోవచ్చు కానీ ఎటువంటి సభ ఇంకెక్కడా ఉండదు అన్న విషయం నాకన్నా నీకే అనిపించింది కదా ఆ మాట చెప్పాడండి ఎప్పుడైతే నారదుడు ఆ మాట చెప్పాడో ఇదిగో ఈ బళ్ళకు వేసి గుచ్చామే సూదులు అట్టా గుచ్చుకున్నది ఎవరికి ధర్మరాజుకి నేను ఎంత పొరపాటు పడ్డాను నారదు అడగకూడని ప్రశ్న వేశాను కాళ్ళ మీద పడ్డాడు నమస్కరించాడు నీ తండ్రి నాకు చెప్పిన మాట నేతో చెబుతున్నానయ్యా నిన్ను రాజసూయ యాగము చేయమని చెప్పాడు నీ తండ్రి కారణం ఏమంటే క్షత్రియ జాతికి పరాకాష్ఠ ఏదయ్యా అంటే రాజసూయ యాగం రాజులు చేయగలిగినటువంటి యజ్ఞములు కొన్ని బ్రాహ్మణులు చేయగలిగినటువంటి యజ్ఞములు కొన్ని వైశ్యుడు చేయగలిగినటువంటి యజ్ఞములు కొన్ని ఏ యజ్ఞములైనా బ్రాహ్మణ క్షత్రియ వైశ్యులు మాత్రమే చేయాలి తప్ప శూద్రుడు చేసేటువంటి అవకాశం లేదు ఏమండి ఎందుకు చేయకూడదు మేము మాత్రం మనుషులం కాదా మేం చేస్తే వచ్చేటువంటి దోషం ఏమిటి అని అడగవచ్చు అందులో ప్రత్యామ్నాయం ఏమీ లేదు ఎందుకు అడగకూడదు వాళ్ళు మనుషులే మీడియట తల్లి గర్భం నుంచి పుట్టాడు వాడు అట్లాగే తల్లి గర్భం నుంచి పుట్టాడు కారణం ఏమంటే చాతుర్వర్ణ్యామ్మయ సృష్టి గుణకర్మ విభాగశ అని చెప్పినటువంటి భగవద్గీత శ్లోకాన్ని అనుసరించి ఒక్కొక్క వర్ణమునకు ఒక్కొక్క వృత్తి ఏర్పాటు చేయబడింది వింటున్నారా నిద్రపోతున్నారా అండి ఎందుకంటే మీరు ఎవరు నాకు కనబట్టాల ఈ పక్క వాళ్ళు తప్ప కొంచెం పొద్దుపోతే తప్ప కనపడతారు ఏమంటే ఖచ్చితంగా నిద్రైతే రావట్లేదుగా వస్తుందా హర నమ పార్వతీపత ఏ హర హర మహాదేవ హర వాడెందుకు యజ్ఞం చేయకూడదు చేయవలసినటువంటి ఆవశ్యకత లేదు అర్థమైందా భోజనం చేస్తున్నాం కూర్చున్నాం ఎప్పటిదాకా తింటాం చెప్పండి కరెక్ట్ కడుపు నిండిందా ఆ తర్వాత వాడు అమృతం పెట్టినా తిన తినవలసినటువంటి ఆవశ్యకత లేదు ఒకవేళ తిన్నా అదేమవుతుంది అంతకు ముందున్నది కూడా బయటకు వచ్చేస్తుంది అవునా కదా అక్కర్లేదు తింటే అలా బయటకు వచ్చేస్తుంది అలాగే సూత్రుడు కూడా తాను చేయవలసినటువంటి అవసరం లేదు ధర్మం ఏం చెప్పింది ఓ దేవాలయం ఉన్నది ఆ దేవాలయం ముందు నుంచి బ్రాహ్మణుడు వెళుతున్నాడు వింటున్నారు కదండి అర్థమవుతుందా ఆ దేవాలయం ముందు నుంచి బ్రాహ్మణుడు వెళుతున్నాడు ఆ బ్రాహ్మణుడు ఏం చేయాలి దేవాలయం కనబడేటప్పటికీ ఖచ్చితంగా చెప్పులు అక్కడ వదిలిపెట్టి లోపలికి వెళ్ళి ఆ పంపు కొట్టుకుని కాళ్ళు కడుక్కొని ప్రదక్షిణం చేసి ఆ తరువాత భగవంతుణ్ణి దర్శనం చేసి నమస్కరించి ప్రార్థించి ఈవలకు వచ్చి ఆ గుళ్ళోనే కూర్చుని లోపల చూసినటువంటి ఈ లోపల చూసుకుంటూ కాసేపు కూర్చుని ఆ తరువాత లేచి వెళ్ళాలి ఇది బ్రాహ్మణుని ధర్మం అదే శూద్రుడైతే ఆ వీధి వెంట పెడుతూనే చెప్పులు కూడా వదలకుండానే ఓ రామచంద్ర నేను వస్తున్నానయ్యా చూస్తున్నాను నిన్ను బాగున్నాడు అయ్యా నా నన్ను కూడా నువ్వు కాపాడువయ్యా అని ఓ నమస్కారం చేసి వాడి దేవున వాడు వెళ్ళిపోతే ఈ వచ్చిన వాడికన్నా ముందు ఎవరిని గుర్తుపెట్టుకుంటాడంటే వాటిని గుర్తుపెట్టుకుంటాడ భగవంతుడు కనుక వీడి ధర్మాన్ని అనుసరించి వీడు ఖచ్చితంగా కర్మ చేయాలి వాడి ధర్మాన్ని అనుసరించి వాడు కర్మ చేయవలసినటువంటి ఆవశ్యకత లేదు లేకపోయినా వాడు తద్ధర్మాన్ని తత్ఫలితాన్ని పొందుతాడు అటువంటి పొందే అవకాశం ఉన్నది కనుక వాడు చేసేటువంటి పని లేదు అంతే తప్ప చెయ్యకూడదు అని కాదు చెయ్య అక్కరలేదు అర్థమైందా అండి ఈ మరి కలి ప్రభావం చేత ఎట్లా ఉన్నదయ్యా అనేటువంటి విషయం మనకు అనవసరం ఏ అందువల్ల బ్రాహ్మణుడు చేయవలసినటువంటి యజ్ఞయాగాది క్రతువులు శూద్రుడు చేసే అవకాశం లేదు మరి క్షత్రియుడు చేయవలసిన యజ్ఞయాగాది క్రతువులలో తులీయమైనటువంటిది ఏదయ్యా అంటే రాజసూయ త్యాగం రెండే రెండు యాగాలు అశ్వమేధయాగము రాజసూయ యాగం క్షత్రియునకు విహితమైనటువంటి ధర్మం మిగతా యజ్ఞములన్నీ కూడా చేయించాలే కాని వాడు చేయకూడదు అర్థమైందా అండి వశిష్ఠాదులందరూ చేసినా ఏం చేసినా వాళ్ళు కూర్చుని చేయించాడు పురోరాజం ఆ యజ్ఞ ప్రసాదాన్ని తీసుకొచ్చి వీళ్ళకు ఇచ్చారు అంతే తప్ప స్వతహాగా కూర్చుని వాళ్ళు చేసింది కాదు కనుక ఆ రాజసూయ అశ్వమేధయాగాలు క్షత్రియోచితమైనవి ఈ రెండిటిల్లో కూడా అశ్వమేధయాగం కన్నా రాజసూయ యాగం చాలా తులియమైనటువంటిది కనుక ఆ యాగం చేయించు చేయమని నా కుమారుడైనటువంటి ధర్మనందనులకు నీవు చెప్పవయ్యా అని పాండురాజు నీ తండ్రి పాండురాజు నాతో చెప్పాడయ్యా ఆ విషయాన్ని నీ చెవిలో వేసి వెడదామని వచ్చాను మనకు అర్థమైంది కదా అసలు నారదుడు ఎందుకు వచ్చాడు ఇక్కడికి దేనికి వచ్చాడండి రాజసూయ యాగాన్ని చేయవయ్యా అని అతడితో చెప్పడం కోసం వచ్చాడు రెండవది ప్రయోజనం ఏం కలిగిందయ్యా అంటే ధర్మరాజుకు కలిగిన గర్వాన్ని కూడా కాస్త పక్కన పెట్టడం కోసం సహకరించాడు ఒక్క మాట మాత్రం చెప్పాడు నీ సభ గొప్ప సభలేనయ్యా వన్ని అంటూనే మానవ లోకంలో మాత్రం ఇటువంటి సభ ఇంకెక్కడా లేదు అని చెప్పాడు ఎవరు ఈ మహ చెప్పింది నారదుడు ఎంత తెలివిగా ప్రవర్తించాడు మానవ లోకంలో మాత్రం ఇటువంటి సభ ఇంకెక్కడా లేదు ఇంత తర్వాత కూడా వస్తుందనేటువంటి నమ్మకం అంత దివ్యమైనటువంటి సభను పొందావు చాలా గొప్పవాడు చాలా సంతోషం మీరు పడినటువంటి కష్టాలు నేను చూచాను ఇప్పుడు మీరు పొందుతున్నటువంటి సౌఖ్యాన్ని మీరు పొందుతున్నటువంటి కీర్తి కీర్తి ప్రతిష్టలను మీ యొక్క పరిపాలనా విధానాన్ని కూడా నేను చూచాను కానీ నాదొక్క చిన్న ప్రశ్న ఇక్కడ అసలైనటువంటి విషయం ఇవన్నీ పక్కన పెడితే నీ పరిపాలనా విషయము ఎలా సాగుతోందో చెప్పవయ్యా ఎవరు అండి అడిగింది నారదుడి అడిగాడు అసలు ఆయనకేం పని అండి ఎక్కడో చెడదారి ఎక్కడో కూర్చుని ముక్కు మోసుకుని తపస్సు చేసుకునేటువంటి ఆయనకు ధర్మరాజు యొక్క పరిపాలనా విషయాన్ని గురించి అడగవలసినటువంటి ఆవశ్యకత లేదు కానీ అడిగాడు ఎందుకు అడిగాడు అంటే రాచరికపు ధర్మం ఎప్పుడు కూడా ఎవరి మీద ఆధారపడి ఉన్నది అంటే ఋషుల మీదనే ఆధారపడి ఉన్నది ప్రజాధర్మము రాజు మీద ఆధారపడి ఉంటే రాజు యొక్క ధర్మం ఎవరి మీద ఆధారపడి ఉన్నది ఋషుల మీద ఆధారపడి ఉన్నది ఆ ఋషులు అనబడేటువంటి వాళ్ళు అప్పుడప్పుడు ఆ రాజ్యసభలకు వచ్చి రాజు యొక్క ఉచితమైనటువంటి సత్కారములను పొంది ఈ రాజ్యం ఎలా నడుస్తోంది ప్రజలంతా ఎలా ఉన్నారు వాళ్ళ సౌఖ్యం ఎట్లా ఉంది మీ పరిపాలన ఎట్లా ఉన్నది మంత్రులు ఎటువంటి వాళ్ళు ఉన్నారు ఈ విషయాలన్నీ తెలుసుకోకపోతే రాజులో ఏమవుతుందండి చైతన్యం నశిస్తుంది నువ్వెవరు అయ్యా నన్ను అడగడానికి అనేటువంటి హక్కు రాజుకి లేదు ఆనాడు ఋషులు రాజులను అడిగేవాళ్ళు రాజులు దానికి సమాధానం చెప్పేవాళ్ళు ఏమాత్రం చదువుకోకుండా జటాసుమద్రకాంచుపతి పులిందరీత రాజ తంగు సఖ పుండ్రకేణ పాండ్యోడ్ర రాజ ఊచ సహ ఆంధ్రకేణ అనేక మంది రాజన్యులు రాజులు మధ్రదేశపుపు రాజులు ఏవండి కుంతల దేశపు రాజులు పులింద కిరాత అంగ వంగ పుండ్రక పాండ్ర ఆధ్ర వ్యాసుడు భారతం రాసే నాటికి కూడా ఆంధ్రదేశం ఉన్నదండి తెలుగు భాష ఎప్పటినుంచి ఉన్నది ఇప్పుడు ఆధారం చెప్పడానికి ఏమండి ఎంతకాలం అయిందని కోర్టులో జడ్జి గారు అడిగితే ఏమని చెప్పాలి భారతం తీసుకెళ్ళి వాడికి వినిపించాలి వ్యాసుడు ఎప్పుడు రాశాడు కనుక తెలుగు భాషకు అంత ప్రత్యేకత లేదు తెలుగు భాషను అంత గొప్పగా చెప్ప దానికన్నా ముందు పుట్టిందే తమిళం ద్రవిడ భాష ఇట్లా అనేక రకాలుగా లోకంలో అపవాదులు ప్రప ప్రాపవాదులు లోకంలో నడుస్తున్నాయి కానీ మనకి ఇక్కడ ఆధారం ఉన్నది వ్యాసభగవానుడు అప్పుడే చెప్పాడు ఇంతమంది రాజన్యుల యొక్క పరిపాలన నేను చూచానయ్యా ఒకళ్ళు ఇద్దరు కాదు వాళ్ళ వాళ్ళ యొక్క పరిపాలనా విధానాలు ఎలా ఉన్నాయో ఆయా పరిపాలన చేసే సమయంలో వాళ్ళు ఎలా ప్రవర్తించారో ఎవరిని ఏ విధంగా జాగ్రత్తగా చూచారో ఆయా విషయాలన్నీ కూడా నేను తెలుసుకుని వాళ్ళ వాళ్ళల్లో ఉండేటువంటి లోపాలను సరిదిద్దడం కోసం ప్రయత్నం చేసి ఉన్నాను కనుకనే నిన్ను అడుగుతున్నాను ధర్మానందన ఏమీ అనుకోకు నీ పరిపాలన సక్రమంగా సాగుతున్నదా ఒక్క ప్రశ్నతో వదిలిపెట్టాడా అండి ఏ మాట అన్నాడు సర్వై మంత్రి కుయోగేన సమ్రాట్ సపశ పరంతా యువ ప్రపంచే ధర్మేస్థిత మంత్రులు అనబడేటువంటి వాళ్ళు ఏ విధంగా ఉండాలి వాళ్లకు ఆరు రకాల పరీక్షలు పెట్టాలటండి మంత్రికి పరీక్ష పెట్టి వాళ్ళను చేర్చుకోవాలి ఎవరిని పడితే ఏమంటే ఎవడు మంత్రిగా ఉండాలి అంటే నేను నోటు ఎవరికి ఇస్తే ఓటు వాళ్ళకేస్తాననే స్థితిలో ఉండేవాడు మంత్రి కాడు వాటి రోజున సమాజం ఎంత నీచ అవస్థకు వచ్చిందో ఒక్కసారి ఆలోచించండి అవునా కాదు ఖమ్మంలో వినాయక చవితికి పురాణం చెప్పడానికి వెళ్ళాను నేను రోజులు అక్కడే ఉంటా ఇప్పటికీ పద్నాలుగు సంవత్సరాలయ్యి ఒక వేద పండితుడు ఉన్నాడు అప్పుడు ఎలక్షన్ టైం ఎలక్షన్ అయిపోయింది నేను నోరు ఊరుకోక భోజనం చేస్తూ ఆ వేద పండితుల వారిని అడిగా అయ్యా మీరు ఓటు వేశారా వేశామండి ఎవరికి వేశారు పలానా వారికి వేసి ఆయన చాలా గొప్పవాడని మీరు అనుకుంటున్నారా అని ప్రశ్న అడిగాను ఎవడూ గొప్పవాడు కాదండి ఒక ఓటు వేస్తే ఐదు వేలు ఇచ్చారు మా ఇంట్లో ఎనిమిది మంది ఉన్నారు ఎనిమిది ఓట్లు ఆయనకి వేస్తే మాకు ఎంత వచ్చింది నలభై వేలు ఇంకోడు వచ్చినా నాకు ఇచ్చేది ఏం లేదు వీడు వచ్చినా నాకు చేసేదేమీ లేదు ఈ నలభై వేలు కూడా నేనెందుకు పోగొట్టుకోవాలి అందుకోసమని వాడికే వేశానండి నేను అనుకున్నానండి ప్రమాణం చేసి అవుతున్నాయి వ్యాసపీఠం మీద వీడి పక్కన కూర్చుని భోజనం చేసి నేను తప్పు చేశా అనుకున్నాను ఎంత ద్రోహం ఉండదు ఆరు పరీక్షలు పెడితే కానీ మంత్రిగా వాడిని ఉంచడానికి వీర్లేదని నారదుడు ఎవరికి చెబుతున్నాడు అండి ధర్మరాజుకు చెబుతున్నాడు ఏమిటి ఆరు పరీక్షలు మొట్టమొదటిది జాతియుక్తో అన్నాడు వాడి జాతి ఎటువంటిదో చూసి వాడిని మంత్రిగా వేసుకోవాలి క్వాలిఫికేషన్ ఉన్నంత మాత్రం చేత వాడు ఆ పదవిని పొందే అవకాశం లేదు ఒకనొకప్పుడు కలెక్టర్గా వాడు రావాలి అంటే వాడు ఐఏఎస్ చదివి దాంట్లో మంచి ర్యాంకు పొందిన వాడి బ్యాక్గ్రౌండ్ ఏమిటో ఆలోచించేవాళ్ళు ఇంటర్వ్యూలో అటువంటి వాడిని ఒకవేళ బ్యాక్గ్రౌండ్ కనుక సక్రమంగా లేకపోతే ఏ కంపెనీకి డైరెక్టర్గా పడేసేవాళ్ళు కానీ జిల్లాకి అధికారిగా మాత్రం వాడిని ఉంచేవాడు కాదు ఒక జిల్లాకి అధికారిగా ఉండాలి అంటే వాడు ఏ స్థాయిలో ఉండాలి ఎటువంటి ఆలోచన కలిగి ఉండాలి అవునండి ఇప్పుడంటే ఎవరిని పడితే వాళ్ళని వేసేసే అవకాశం కానీ అప్పుడు ఆ పరిస్థితి లేదు ఒక అనొకప్పుడు వాడి జాతి వాడి ఇల్లు వాడి వంశం వాడి ఫోర్ ఫాదర్స్ ఎటువంటి వాళ్ళు ముందు ఉన్నటువంటి వాళ్ళు ఆ పరిస్థితి ఏదైనా కేసులు ఉన్నాయా ఇవన్నీ కూడా పరిశీలన చేసి వాడిని అధికారిగా నియమించేవాడు నారదుడు కూడా అదే చెబుతున్నాడు ఒక మంత్రిని పెట్టుకోవాలి అంటే వాడి జాతి యొక్క గొప్పతనాన్ని గురించి ముందుగా మనం ఆలోచించాలి ఇక రెండవ పరీక్ష అర్థాపేక్ష నయోగ్యతే వాడికి డబ్బు ఎందు ఆశ లేని వాడై ఉండాలి నాకు ఎంత దొరికితే అంతతో నేను తృప్తి పడతాను అని అనుకునే వాడి దొరకకుండా ఉండదు కావలసినంత జీతం మనం ఇవ్వాలి కానీ వాడంతర వాడికే అర్థాపేక్ష ఉన్నదనుకోండి ఎక్కడ ఏ మూల ఉన్నా కానీ దాన్ని తీసుకుని దాన్ని హక్కుభం చేసుకునేటువంటి అవకాశం ఉన్నది కనుక అర్థాపేక్ష వాడికి ఉండవలసిన దానికన్నా ఎక్కువ ఉన్నదా అసలు కావలసింది ఉన్నదా అది కూడా పరీక్ష చేసుకునే పెట్టుకోవాలి ఇక మూడోది యుక్తేన కుయోగ వాడి ఆలోచన కానీ వాడి మంత్రాంగము కానీ పెడ మార్గంలో పెడుతున్నాయా సహజ మార్గంలో పెడుతున్నాయా ఏ విధంగా ఎందుకంటే ఈ ఈ రాజుగారికి వెన్నుపోటు పొడిచి వాడు సీటు మీద ఎక్కినట్టయితే ఏం చేయాల్సింది ఆ చీటు మీద ఎక్కిన తర్వాత నేను చాలా గొప్పవాడిని అంటాడు వాడు వీడు ఎట్టా ఎక్కాడు అనేది తెలిస్తే మనకి కళ కనబడుతుంది కదా కనబడుతుందా లేదా వాస్తవమునా కాదా ఖచ్చితంగా వాస్తవం కనుక ఎందుకంటే బయటకు వచ్చిన తర్వాత అందరూ పతివ్రత శిరోమణులనే అంటారు కనుక ఇది మూడో రకం ఇక నాలుగో విధమైనటువంటిది అపేక్షాయా సంతాన వాడి కుటుంబం పైన వాడికి అపేక్ష ఉండకూడదు ఎవరి మీద అపేక్ష ఉండాలి అంటే ప్రజల మీద అపేక్ష ఉండాలి కుటుంబం మీద అపేక్ష ఉంటే ఏమవుతుందండి మొత్తం వాడి పిల్లలందరినీ ఉద్యోగాల్లో పెట్టేస్తాడు అప్పుడు అర్హత ఉన్నా లేకపోయినా వాళ్ళు అందులో చేరతారు మా నాన్న అధికారి అనే స్థితిలో వాళ్ళు ప్రయత్నం చేస్తారు ప్రవర్తిస్తారు ఎంతమందిని చూస్తున్నామండి వెళ్ళకూడని బండిని ఆ ఫ్లైఓవర్ మీద తీసుకువెళ్ళి ఎదురకుండా వచ్చేదానికి గుద్దేసి కేసు బుక్ చేసుకోవడానికి వచ్చినటువంటి పోలీసు వాడిని ఫ్లైఓవర్ నుంచి కిందకి నెట్టేయడానికి ప్రయత్నించినటువంటి మంత్రి కొడుకు పేపర్లో చూసామా లేదా కనుక వాడికి ఎటువంటి అపేక్ష ఉండాలి ఎంత జాగ్రత్త చెబుతున్నాడో చూడండి ఇవాటి రోజున వాస్తవంగా ఎవరైతే ఎమ్మెల్యేలుగా ఎంపీలుగా ఉండి మంత్రి పదవుల్లో ఉన్నారో వాళ్ళందరినీ కూర్చోబెట్టి చెప్పాలి భారత్ మీకు కాదు నా మనసులో అనిపించిన మాట వాళ్ళని కూర్చోబెట్టి చెప్పాలి భారత్ మంత్రికి ఎటువంటి పాలిఫికేషన్ ఉండాలి ఎవరిని పెట్టాలి ఎప్పుడు ఎక్కువ డిపాజిట్ కడితే వాడికి మంత్రి పదవి అంతే కదండి ఎంత డబ్బు ఓ బ్యాగో లేక సూట్ కేసో తీసుకొచ్చిస్తే వాడికి టిక్కెట్ ఉత్త చేతులతో వచ్చిన వాడికి టిక్కెట్ ఏమి ఉండదు ఎటువంటి పరిస్థితికి దేశ వ్యవస్థ మారింది కనుక సంతానము పైన లేకుండా ఉండాలి ఇక రెండవది యోగీ తస్యే నకాంచనం వాడు ఎటువంటి వాడయి ఉండాలి అంటే ఏ విధమైనటువంటి అసత్య ప్రవర్తన లేకుండా యోగి అయి ఉండాలి ఎందువల్లయ్యా అంటే ధర్మమును మాత్రమే ఆధారంగా చేసుకుని పరిపాలన చెయ్యాలి కనుక ఇక చిట్ట చివరిది ఏంటా కుగ్రబుద్ధయ వాడు ఎటువంటి వాడు అయ్యి ఉండాలి అంటే రాజుకు ఎటువంటి సమస్య వచ్చినా దాన్ని వెంటనే పరిష్కారం చేయగలిగినటువంటి తెలివితేటలు ఉండాలి నేను ఆ పుస్తకం చూసి చెబుతా ఈ పుస్తకం చూసి చెబుతా ఇవి చెబుతా విజయుతా అనే అంతం కాకుండా అప్పటికప్పుడు సమస్యను ఏం చేయాలి వాడు పరిష్కరించాలి ఎన్ని రకాలుగా తిమ్మరుసు పరిష్కరించాడండి శ్రీకృష్ణదేవరాయల యొక్క సమస్యలను సామాన్యమైనటువంటి వాడు పసితనంలోనే ఆ తివాసి తొక్కకుండా నా దగ్గరికి రమ్మనమంటే ఏం చేస్తూ వెళ్ళాడు వాడు చుట్టుకుంటూ అక్కడికి వెళ్ళిపోయి వాడికి ఇచ్చిన బహుమానాన్ని తెచ్చుకున్నాడు వాడికి పాఠం చెప్పిన ఉపాధ్యాయుడికి ఎట్లా వెళ్లాలో అర్థం కాలేదు కానీ వాడికి మాత్రం వచ్చింది న్యాయంగా అయితే చదువుకున్నది ఎవరి దగ్గరే ఆ ఆగుపాధ్యాయుడి దగ్గరే ఆయనకి రాలేదు వీడికి ఎందుకు వచ్చిందంటే స్వకీయమైనటువంటి చింతన విధానం తనకు కలిగినటువంటి ఆలోచనకు మెరుగు విధానం దాన్ని కుశాగ్రబుద్ధయ ఎన్ని రకాలుగా ఒక మంత్రిని పరీక్షించి వాడిని ఆ పదవిలో ఉంచుకోవాలి ఎవడిని పడితే వాడిని ఆ మంత్రి పదవిలో కనుక ఉంచినట్లయితే వాడి వల్ల రాజ్యం ఏమైపోతుంది ఇక ఈ పరిస్థితి ఉంటే ప్రజల దగ్గర ఎంత సుంఖము వసూలు చేస్తున్నావు వాడు సంపాదించిన దాంట్లో ఎంత వసూలు చేయాలి అంటే ఆరవ వంతు వేదోపనిషదం వెత్త షణం ఋషి సురగణ చితక ఏతత్ పురాణజ్ఞక పురాణ కల్ప విశేషాత్వై ప్రజానం తిష్టయేవా ప్రజలలో రాజు పట్ల వ్యతిరేక భావం కలగకుండా ఉండాలి అంటే ఎట్లా పడితే అట్లా పన్నులు వసూలు చేసినట్లయితే ఏమవుతుందండి ఎప్పుడు కూడా మానవుడి యొక్క ఆలోచన ఎట్లా ఉంటుంది మన ఆలోచన ఎట్లా ఉంది ఎప్పుడు డిఏ పెరుగుతుంది ఆ గవర్నమెంట్ కమిటీ ఎప్పుడు వేస్తుంది ఆ డిఏ ఎప్పుడు పెరుగుతుంది డిఏని ఏమంటారండి తెలుగులో కరువు భటికి తినాలి దాని పేరే కరువు భాగే ఉంటుంది పెరుగుతోంది ఏం పెరుగుతోంది కరువు పెరుగుతోంది అంతేగాని తర్షసల్ల ఎన్నాళ్ళైనా మనం ఆలోచించేవన్నీ అవి మనము అంటున్నానండి ఆ స్టాఫ్ రూమ్లో కూర్చున్నామంటే ఎన్ని ఇంక్రిమెంట్లు వస్తాయి ఎప్పుడు సెలవులు వస్తాయి దీన్ని గురించే ఆలోచిస్తూ ఉంటాం అంతేగాని మన దగ్గర చదువుకునేటువంటి పిల్లల్లో ఎవడు బాగా పైకి వస్తున్నాడు మిగతా వాళ్ళు ఎందుకు రావట్లేదు మనం చెప్పేదాంట్లో లోపం ఉందా వాడు స్వీకరించేదాంటోపం ఉందా ఏ లోపం వల్ల అది రావటం లేదని ఆలోచించగలిగినటువంటి ఉపాధ్యాయులు లోకంలో వేళ్ల మీద లెక్క పెట్టగలిగిన వారు ఉన్నారండి అసలు లేరు అని చెప్పేటువంటి అవకాశం లేదు ఎందుకంటే మేము చదువుకున్నప్పుడు ఉన్నారట్లా మీరు కూడా చదువుకున్నప్పుడు చెప్పేటువంటి వాళ్ళు ఉండి ఉండవచ్చు చదువుకున్నప్పుడు ఉన్నారు సంఖ్య తగ్గింది కొంచెం సంఖ్య తగ్గింది అటువంటి వాళ్ళు ఉన్నారు అస్సలు లేరని అంట కానీ ఎక్కువ పర్సెంటేజ్ మాత్రం దీన్ని గురించి ఆలోచించేవాళ్ళే ఆ ఉద్యోగస్తులు ఒకవేళ జీతం పెరిగిందండి ఇదిగో ఈ నెల నుంచి నీ జీతం రెండు పెరుగుతోంది ఏమి మోడీ అండి చాలా గొప్పవాడు వెంటనే పెట్రోల్ ధర పదహారు పైసలు పెరిగింది చీచీ మోడీ ఇంత దరిద్రం అని అనుకోలేదండి నీకు పెరిగింది ఎంత రెండు వేలు పెరిగింది ఇక్కడ పెట్రోల్ ఎంత పెరిగింది పదహారు పైసలు పెరిగింది పదహారు పైసలకి రెండు వేలకి డిఫరెన్స్ ఎంత ఏమండి నీకు ఇచ్చినప్పుడు మాత్రం నువ్వు ఆనందపడుతున్నావు వాడు తీసుకున్నప్పుడు మాత్రం ఏం చేస్తున్నావు వాడిని తిట్టిపోతున్నావు ఇది పెరిగితే ఆనందపడుతున్నావు అది పెరిగితే దుఃఖపడుతున్నావు ఎప్పుడు కూడా ఈ పెరుగుదల అనేటువంటిది సైమల్టేనియస్గా జరుగుతూ ఉంటుంది ఒక్కటే పెరిగి ఇంకొకటి ఆగిపోతే ఏం చెబుతామండి ఆ కోట సచ్చిదానంద శాస్త్రి గారు హరిక చెబుతూ చెప్పేవాడు వాడు ఎవ్వడం బాగా పొరుగు పెడ పొడుగు పెరగాలి అనుకున్నట్ట నేను పొట్టివాడిని అయిపోయాను బాగా పొడుగ్గా ఉండాలి అని వాడు కోరిక డాక్టర్ దగ్గరికి వెళ్ళాడట బ్రహ్మాండమైన ఇంజక్షన్లు ఉన్నాయ్యా పెరుగుతావు నీకేం పర్వాలేదని రోజు ఈ చేతి కోటి ఈ చేతి కోటి ఇంజక్షన్లు చేస్తున్నట్ట ఏమిటా ఇన్క్రిమెంట్ ఇంజక్షన్ కేవలం ఆ చేతులు మాత్రమే పెరుగుతున్నాయట వాడు అట్లాగే వండిపోయాడు లేవండి ఆ చేతులు చెట్టు చివరికి కోడదాకా వాడు ఎక్కడ కూర్చుంటాయి చేతులు అక్కడికి వెళుతున్నాయి వాడు మాత్రం వింటే ఉన్నాడు కష్టం కదా రెండూ సమానంగానే పెరగాలి ఆ పెరిగినప్పుడే లోక వ్యవస్థ నడుస్తుంది శరీరం కూడా సమానంగా పెరిగినప్పుడే జీవ వ్యవస్థ నడుస్తుంది కనుక నీవు పన్నులు వసూలు చేసేటప్పుడు జాగ్రత్తగా వసూలు చేయాలి నువ్వు వాళ్ళకు ఎంత ఇస్తున్నావో దాన్ని గురించి లోకల్లో ప్రజలు ఎవరు లెక్క పెట్టరు ఎప్పుడు చెప్పాడు నారదుడి మాట ద్వాపర యుగంలో చెప్పాడు నువ్వు ఎప్పుడు వాళ్ళ దగ్గర పన్ను పెంచుతావో అప్పుడు మాత్రమే ప్రజలు నీకు వ్యతిరేకం అవుతారు అందుకోసమని ఎటువంటి పరిస్థితుల్లో ఉండాలి అంటే పన్నుకు పర్సంటేజ్ ఉండాలే తప్ప ఎంత అనివి ఉండకూడదు అర్థమైందండి నారదుడు చెప్పినటువంటి సలహా అది ఆయనకేం తెలుస్తుంది అండి బ్రహ్మచారి పెళ్లి చేసుకున్నాడా సంసారమా పాడా ఏమిటంటే ఎన్ని ధర్మాలు చెబుతున్నాడు అండి ఇప్పుడు మనం వింటున్నాం వాళ్ళకు తెలియని విషయం ఉంటుందా లోకల్లో జడదారి ముక్కు మూసుకుని తపస్సు చేసుకునేవాడు కూడా ఎన్ని రకాలైనటువంటి అందుకనే ఏం చెబుతున్నాడు శాతము ఇంత శాతము వసూలు చేయాలి కానీ ఇంత ధనము అని వసూలు చేయకూడదు ఆ విధంగానే శాత పరిమితి చేత వసూలు చేస్తున్నావా చక్కని మాట చెప్పడం విశేషో విషవతు అన్నాడు శాత పరిమితి కనుక దాటిందా విషవతు నీవేమవుతావు వాళ్లకు విష సర్పంతో సమానమవుతావు కనుక జాగ్రత్తగా చూస్తున్నావా అంతటితో ఆగలేదండి అర్థమైందండి ఖచ్చిత ఆచరితం పూర్వై నరదేవపి వృత్తిమక్షుద్రం ధర్మార్థ సహితం త్రిషూ ఈ ఉద్యోగస్తుల్లో కూడా వంశ పారంపర్యంగా మాకే చందాలి అని అనేటువంటి వాళ్ళు కూడా ఉన్నారు వాడు దానికి పనికొస్తాడా పనికిరాడా అనేటువంటి ఆలోచన చేసి పనికొస్తాడు అనుకున్నప్పుడు మాత్రమే వంశ పారంపర్యంగా తీసుకునేటువంటి విధానాన్ని అమలుపరచాలి కానీ పనికి రాకపోయినా సరే ఆ తండ్రి ఇందులో ఉద్యోగం చేసేవాడు కనుక వాడు వెళ్ళిపోయాడు కనుక కొడుక్కిస్తున్నాం రేపొద్దున వీడు ఏ పని చేయలేకపోతే వ్యవస్థ ఏమైపోతుంది అందుకోసం నువ్వు పాస్ చేసేటువంటి జీవో ఎట్లా ఉండాలి వంశ పారంపర్యంగా పొందాలి అనుకునేటువంటి వాడు ఆ ఉద్యోగానికి తగిన వాడై ఉండాలి ఉంటే మాత్రం తప్పనిసరిగా తీసుకుంటావు ఆ తీసుకోవటం కూడా ఎట్లా అంటే పరీక్ష చేసి మాత్రమే తీసుకోవాలండి అత్యంతమైనటువంటి నిగూఢమైనటువంటి విషయం చెప్పాడండి ప్రకల్పతో ఉపాధ్యాయా మేధావి స్మృతిమాన్ నయ విత్ కవి అన్నాడంటే ఉపాధ్యాయుడుగా ఉండేటువంటి వాడు విద్యాలయాలలో కేవలం కవి అయి ఉపాధ్యాయుడే చెబుతున్నాడా ఆలోచించావా ఎప్పుడైనా ఎందుకంటే ఒక విద్యార్థికి పాఠం చెప్పేటువంటి ఉపాధ్యాయుడు సక్రమంగా లేకపోతే ఏమవుతుంది ఆ ఒక్క విద్యార్థి చెడిపోడు వాడు ఏ సమాజంలోకి వెళితే ఆ సమాజాన్ని మొత్తాన్ని వాడు ఏం చేస్తాడండి చెడగొడతాడు ఆ సమాజం ఏ సమాజంలోకి వెళుతుందో ఆ సమాజం కూడా చెడిపోతుంది అందువల్ల విద్యార్థి దగ్గరే పట్టుకోవాలి ఆ పట్టుకోవాలి అంటే ఉపాధ్యాయుడు ఏ స్థితిలో ఉండాలి కవి అయ్యి ఉండకూడదుట వాస్తవ చరిత్ర తెలిసిన అయ్యి ఉండాలి మీకు రహస్యం చెప్పమంటారా గరికపాటి నరసింహారావు గారు ఆంధ్ర భారత్ చెబుతున్నారు టీవీలో వింటున్నారుగా మీరు ఒకప్పుడు ఆ నన్నయ్య గారు చెప్పి ఇప్పుడు తిక్కనగారి దగ్గరికి వచ్చారు నన్నయ్య గారిని దాటిపోయారు తిక్కన గారి దగ్గర ఉన్నారు ఆ తిక్కన గారి దగ్గరికి వచ్చినప్పుడు ఒక్కొక్క పద్యం ఆయనకి కనుక ఆ పదం గుర్తురాకపోతే అక్కడ పడాల్సిన పదం వాస్తవంగా ఆయన ఎవరయ్యా అసలు వాస్తవంగా ఆయన అవధాని అష్టావధాని సహస్రావధాని ఆశువుగా అప్పటికప్పుడు పద్యం చెప్పగలిగినటువంటి నేర్పగలిగిన వాడు అప్పుడు ఏం చేస్తున్నారు ఆయన కొత్త పదాన్ని అందులో వేసి ఆ పద్యాన్ని పూర్తి చేసేస్తున్నారు దీనివల్ల ఏమైంది అసలు పద్యం మలుగున పడింది పెద్దగా ఆ తిక్కనగారు రాసిందో పెద్దనగారు రాసిందో ఆయన వేసినటువంటి పదం ఒక్కొక్క పదం ఒక్కొక్క ప్రయోజనాన్ని అనుసరించి ప్రయోగింపబడుతుంది కేవలం అర్థమే కాకుండా దాని వెనుక ఉండేటువంటి భావాన్ని కూడా మనం తీసుకోవలసిన పరిస్థితి ఏర్పడుతుంది అటువంటి ఏం చేయాలి కేవలం ఆ పదాన్ని మాత్రమే ఉపయోగించాలి అయితే మర్చిపోవడం అనేటువంటిది మానవ సహజం అదేం దోషం కాదు అప్పటికప్పుడు అయ్యోనే మర్చిపోయానే అని అనుకుంటే అది ఎటువంటిది మాధ్యమం ఎటువంటి చోట అయ్యో గుర్తుకు రాలేదు అనుకుంటే అది వేరే విషయం అది మాధ్యమం కొన్ని కోట్ల మంది చూస్తూ ఉంటారు అందుకోసం ఏం చేస్తాడు ఆయన వెంటనే అక్కడ వేరే పదాన్ని ఆ చందసుడు సరిపడేటటువంటి ఓ పదాన్ని అక్కడ పెట్టి ఆ పద్యాన్ని పూర్తి చేసి భావాన్ని మాత్రం ఖచ్చితంగా లోకానికి అందిస్తున్నారు గొప్ప ఉపన్యాసుడు అందులో ఏమీ సందేహం తెలియదు అటువంటి స్థితిలో తన సొంతదైనటువంటి విషయాన్ని చెప్పడానికి ఉపాధ్యాయుడు ప్రయత్నం చేస్తాడు కానీ వాస్తవిక విషయాన్ని చెప్పడానికి ఉపాధ్యాయుడు అంగీ ప్రయత్నం చేయడు ఎప్పుడు కవి గనక అయినట్లయితే అర్థమైందా రెండో విషయం ఏమంటే కవులకు వాళ్ళు రాసిన విషయాలను పది మంది వినాలి అనేటువంటి ఆలోచన ఉంటుంది అందుకనే ఒక్కొక్క కవి ఏం చేస్తాడు అంటే ఆ పద్యాన్ని రాసినప్పుడు ఆ పద్యాన్ని ఒక్కొక్క పదాన్ని రెండుసార్లు అంటూ ఉంటాడు అవునా కాదు ఏమర్రుపాటులేక మర్రులే గుతుల్ అని పద్యం రాశాడు ఈయన చదివేటప్పుడు ఎట్లా చదువుతాడు రాసిన అయినా చదువు ఏమ రూపాటు లేక ఏం రూపాటు లేక అని మళ్ళీ ఇంకోసారి మరి ఎందుకయ్యా రెండుసార్లు ఓసారి వాళ్ళు చదివే విన్నారు కదా అంటే ఇదిగో దీని భావం ఇది ఇంత గొప్ప పదం ఇది అని వాళ్లకు చెప్పడం కోసం స్ట్రెస్ చేసి రెండోసారి కూడా దాన్ని చెబుతూ ఉంటాడు అర్థం ఏంటంటే ఎందువల్ల అంటే తాను రాసిన దాన్ని ఎదుటివాడు వినాలి అనేటువంటి తపన కవికి ఉంటుంది కానీ మహానుభావులైనటువంటి వాళ్ళు ఇచ్చినటువంటి భావములు విద్యార్థులకు అందే అవకాశం ఉండదు ఆ కారణం చేత ఆ ఉపాధ్యాయులు ఏ విధంగా పాఠం చెబుతున్నారు ఏ విధంగా విద్యార్థుల్ని తయారు చేస్తున్నారు పూర్వపు రోజుల్లో పాఠం ఎలా చెబుతున్నారో కూడా వినటం కోసం డిఈఓలు వచ్చేవాళ్ళు అండి అవునా కాదు ఇవాటి రోజున కేవలం రిజిస్టర్లు చూసి వెళ్ళిపోతున్నారు తప్ప అది పాఠం ఒకవేళ ఆడి చెబితే ఈయనకి అర్థం కావాలిగా ముందుగా డిఈఓకి రావాలిగా ఏమంటే వాడికి వస్తే కదా ఏ మ్యాథమెటిక్స్ కానీ ఏ సైన్స్ కానీ ఏదైనా తెలుగు పాఠం అంటే పోనీ ఏదో పద్యాలు చదువుతున్నాడు దీని అర్థమైతే అయ్యి ఉండొచ్చు అని అనుకుంటాడు ఏమండి అది ఏదో సరదాగా చెబుతారే ఆ క్లాసులో ఎరా ఆ డిఇఓ వచ్చేట ఎరా శివుని విల్లు విరిచింది ఎవరు అని అడిగితే వాడు అన్నట్ట నాకేం తెలియదండి నేను చూడలేదండి ఎవరు విడిచారు తర్వాత అయిపోయిన తర్వాత కనుక్కుంటానండి నేను మొత్తం అందరికీ లేడరని నేనే మొత్తం పిల్లల్ని కనుక్కుంటానన్నట్ట ఆ డీఈఓ అడిగట మీరు చెప్పండి అన్నట్ట ఎవరిని టీచర్ని ఎప్పుడు విరిచారో నేను చూడలేదండి మీరు వెళ్ళిన తర్వాత నేను కనుక్కుంటా మిమ్మల్ని చూసి భయపడుతున్నారు వాళ్ళు అన్నట్టు వీడు నువ్వు విషయం తెలుసుకున్నా తర్వాత చెప్పన్నట్టే టీవండి పల్లెటూళ్ళల్లో పసివాడిని అడిగిన శివుని వీళ్ళు విరిచింది రాముడు అని చెబుతాడు కనుక ఏ స్థితిలో మనం ఎట్లా ఉంటున్నాం అనేది కనుక ఆలోచించినట్లయితే చాలా అయోమయమైన పరిస్థితుల్లో చల్లపిల్ల వెంకటశాస్త్రి గారు క్లాసులో పాఠం చెబుతున్నారు అందరిలో డిఇఓ వచ్చాడు ఆ డీఈఓ లోపలికి అతను బ్రిటీష్ వాడు అక్కర్లేదమ్మా ఇదేం నాటకం కాదుగా నేను కనపడవలసిన పని లేదు వినపడితే చాలు అబ్బా ఇప్పటి పరిస్థితి భారతాన్ని కూడా మరి చూస్తున్నారా వచ్చింది వాళ్ళే హర నమ పార్వతీ పతయే హర హర మహాదేవ హర కనుక దివ్యాత్మ స్వరూపులరా ఆ వెంకట శాస్త్రి గారు పాఠం చెబుతుంటే డిఈఓ వస్తే ఆయన కుర్చీలో కాళ్ళు అదే కిటికీలో కాళ్ళు పెట్టి పాఠం చెబుతున్నట్ట ఆయన ఎట్లా చెబుతున్నాడో వినటం కోసం డిఇఓ వచ్చాడు కాళ్ళు కుర్చీ కిటికీలో పెట్టి చెబుతాడా కానీ ఆ మాత్రం సంస్కారం లేదా అని ఆయన ఉద్యోగంలోంచి తీసేశారు అంత కఠినంగా ఉండేది ఒకప్పుడు ఇప్పుడు అసలు వచ్చి పలకరించేవాడేవాడు చూసేవాడేవాడు ఎవరికి ఉత్తమ ఉపాధ్యాయుడు అవార్డు వస్తుంది అంటే ఏ సెలవులు పెట్టకుండా పనిచేసిన వాడికి ఉత్తమ ఉపాధ్యాయుడు పాఠం చెప్పగలిగినటువంటి వాడు ఉత్తమ ఉపాధ్యాయుడు కాడు వాస్తవంగా ఉత్తమ ఉపాధ్యాయుడు అనబడేటువంటి పత్రాన్ని అందించవలసింది ఎవరికయ్యా అంటే ఒకటవ తరగతి నుంచి నాలుగవ తరగతి తరగతి వరకు చెప్పేటువంటి ఉపాధ్యాయులు ఎవరైతే ఉన్నారో వాళ్లకు ఇవ్వాలి అనే నా ఉద్దేశం అండి ఎందుకంటే అసలు ఏ మీద అన్నటువంటి పసివాడికి మాట్లాడటం ఇవన్నీ నేర్పింది వాడు హై స్కూల్లో ఉన్నవాళ్ళు కానీ కాలేజీలో ఉన్నవాళ్ళు కానీ ఎవరికి చెబుతున్నారు మాట్లాడటం వచ్చిన వాడికి చెబుతున్నారు చూసి చదవటం వచ్చిన వాడికి చెబుతున్నారు ఈ పరిస్థితుల్లో వాడిని కల్పించి వాడిని తయారు చేసిన వాళ్ళని ఎవరు పట్టించుకుంటున్నారు ఎవరు పట్టించుకోవట్లా కనుక నువ్వు ఏ విధంగా ఉపాధ్యాయుల్ని చూస్తున్నావయ్యా ఎటువంటి ఉపాధ్యాయులను నీవు అధ్యాపకులుగా ఆ పాఠశాలల్లో తీసుకుంటున్నావు వారి పట్ల ఎటువంటి శ్రద్ధ చూపిస్తున్నావు నారదుడు అడిగాడ కేవలం అంత మాత్రమే కాదు నీ దగ్గర పనిచేసేటువంటి వాళ్లకు మూడు రకాలుగా వాళ్ళ ఉద్యోగాలు ఉంటాయి నాలుగవ రకం ఉద్యోగం కూడా ఉన్నది ఉత్తమ అధమ మత్స్యమత్యంతధమ మొత్తం ఎన్ని రకాలండి నాలుగు భారత కాలం నుంచి ఇవాళ కూడా మనం ఏమని చెబుతున్నామండి ఆఫీసుల్లో అతను ఎవరైంది అంటే ఫోర్త్ క్లాస్ ఎంప్లాయ్ అండి ఇతను థర్డ్ క్లాస్ ఎంప్లాయ్ ఇతను సెకండ్ క్లాస్ ఎంప్లాయ్ ఇతను ఫస్ట్ క్లాస్ ఎంప్లాయ్ నాలుగు జాతులు ఉన్నాయా లేవా వాడిని తక్కువగా ఎందుకు చూస్తావు వీడిని తక్కువగా ఎందుకు చూస్తావని అంటాడేమిటండి కలెక్టరు వాడి దగ్గర ఉన్నారా లేరా పోనీ ఆ బిళ్ళ పంట్రోతును కూడా తన కుర్చీలో కూర్చోబెట్టుకుంటాడా సమానంగా చూడాలి కదా కూర్చోబెడతాడా ఒప్పుకుంటాడా లోకానికి మాత్రం వేదిక తర్వాత మైకు తీసుకుని ఉపన్యాసం చెబుతాడు తప్ప అంతకన్నా ఇంకేమీ చేయలేడు కనుక నాలుగు రకాలైనటువంటి ఉద్యోగాలు ఉన్నాయి ఉత్తమ మధ్యమా అధమా అత్యంతధమా ఈ నాలుగు రకాలు ఉన్నాయి ఎవరెవరు ఏ ఏ ఉద్యోగానికి పనికి వస్తారో తెలుసుకుని వారి వారిని ఆయా ఉద్యోగములలో నియోగించి వారికి ఆయా జీతములు అయ్య ఈ కాలము తప్పకుండగన్ ఏ కాలంలో వాళ్లకు జీతాలు ఇవ్వాలో ఆయా కాలములలో వాళ్లకు తప్పకుండా జీతం ఇస్తున్నావా అని ధర్మరాజును అడిగాడండి ఎందుకంటే ఒక ఫోర్త్ క్లాస్ ఎంప్లాయీకి సరైన సమయానికి జీతం అందకపోతే అధికారిని వాడు ఎక్కడ పెడతాడండి సెంటర్లో పది మందిలోనూ పెడతాడు వాడు అప్పుడు నీ పరువు ఏమైపోతుంది ఒక రాజుగా పరిపాలన చేసేటువంటి నీ గతి ఏమవుతుంది అందువల్ల ఎవరెవరికి జీతాలు ఎంతో నీవే నియోగించాలి ఆయా జీతములను ఏ సమయానికి ఇవ్వాలో ఆ సమయము అయ్యి కాలము తప్పకుండగన్ ఆ కాలం తప్పకుండా వాళ్ళకి ఇస్తున్నావా ఉత్తమ అధమ ఉత్తమ మధ్యమ అధమ అత్యంత అధమ ఎవరెవరు ఏ ఏ ఉద్యోగానికి పనికొస్తారు ఉత్తములైనటువంటి వాళ్ళని అధమమైనటువంటి ఉద్యోగంలో పెడితే వాడు ఏం చెప్పగలుగుతాడండి ఎమ్మె పిహెచ్డీ చేశాడు వాడు ఇంగ్లీషు ఎల్కేజీ క్లాసుకు వాడిని పంపించారు వాడు ఏం చెబుతాడండి ఎంఏపీహెచ్డీ చేసిన వాడు ఇంగ్లీషులో వాడు ఏపీసీడీలు దిగించడమే కదా నువ్వు చేయవయ్యా అంటే వాడు కాళ్ళు రెండు కుర్చీలో పెట్టుకుని నెత్తిన చేతులు పెట్టుకుని కూర్చుంటాడు నాకు కర్మ ఎట్ట కనుక ఎవరెవరు ఏ ఏ ఉద్యోగానికి పనికొస్తారో వాళ్లను పరిశీలన చేసి ఆయా ఉద్యోగాలలో వినియోగించి జాగ్రత్తగా వాళ్ళను చూడాలి వాళ్లకు ఎప్పుడు జీతాలు ఇవ్వాలో ఆయా సమయాలు తప్పకుండా ఆ జీతాలు ఇవ్వాలి ఇవ్వకపోతే పరువు పోయేది ఎవరికంటే నీకే పోతుంది ఇవన్నీ సక్రమంగా చేస్తున్నావా ఇంకొక రహస్యమైన విషయం అడిగాడండి ఏమని అడిగాడంటే ఖచ్చిత చరిత్ర పూర్వి ఏతత్ సోదరాధికం నిజ ప్రవర్తకే ఏ ఏ పనులు నీ సోదరులకు అప్పగించాలో ఆయా పనులే అప్పగిస్తున్నావా అన్ని పనులు అప్పగిస్తున్నావా ఎందుకంటే కొన్ని కొన్ని మాత్రమే వాళ్ళు చేయాలి నీ బదులు కూడా అన్ని పనులు వాళ్ళు చేసేటువంటి ఆవశ్యకత లేదు కారణం ఏమంటే నీవు నీ గదిలోకి వెళ్ళినప్పుడు వాళ్ళు నీకు సోదరులు కానీ నీవు సింహాసనం మీద కూర్చున్నప్పుడు నీకు బంధువులు ఎవరు లేరు ఇది నారదుని యొక్క నీతి నీవు సింహాసనం మీద కూర్చున్నప్పుడు నీకు బంధువులు ఉండే అవకాశం లేదు ఎవరు బంధువులప్పుడు ప్రజలే బంధువులు అప్పుడు ప్రజల మాటకు విలువ ఉంటుంది కానీ నీ మాటకు విలువ ఉండే నీ తమ్ముళ్ళ మాటకు వాళ్ళ బంధువుల మాటకు విలువ ఉండదు అందుకని పరిపాలనా విషయాలలో బంధువులను చొరని చొరనివ్వరాదు స్తే వీరయోచిత సేనానాయకులు వీరయోచితులు అంటే ఎవరండి సేనానాయకులు ఈ సేనానాయకులను ఎటువంటి వాళ్లను పెట్టాలి సైన్యం అంతా ఎవరిదయా మొత్తం ఎన్ని ధర్మాలండి ఆ భారతంలో పొద్దున ఓ మాట అన్నారు వారు చాలా పండగలాగా జరిగిందండి చిత్రకూటంలో ఎంతో వైభవంగా ఎంతో ఆనందంగా జరుగుతున్నది ఇక్కడ ఆ వాతావరణం కనబడటం కారణం ఏమంటే ఇదంతా యుద్ధం రామాయణం అంతా భక్తిగడ్డ అప్పుడు ఉండేటువంటి మానసిక స్థితి వేరు భారతంలో ఉండేటువంటి మానసిక స్థితి వేరు కనుక ఇది తులియమైనటువంటి ధర్మాన్ని తెలియజేస్తుంది కానీ మనస్సుని తీసుకువెళ్ళి ఆ భక్తి అనే పర్వతం మీద కూర్చోబెట్టదు మనం దేనికోసం కూర్చున్నామయ్యా అంటే ధర్మ నిర్ణయం భక్తి ఇప్పుడు దీనివల్ల దేన్ని పొందుతామంటే జ్ఞానాన్ని పొందుతాం ఈ జ్ఞానము దేనికి తీసుకువెళ్ళి ముడి పెట్టాలి ఇంతకు ముందు విన్నటువంటి భక్తికి ముడి తరువాత భాగవతం వల్ల వైరాగ్యం కలుగుతుంది అందువల్ల క్రమశ వచ్చేటువంటి మెట్టు అట్లా లేదే ఇది అనేటువంటి ఆలోచన మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ ఉండరాదు ఎందుకంటే ధర్మం ఎట్లా ఉంటుందండి చాలా కఠినంగా ఉంటుంది అది లేకపోతే భక్తి ఉన్నా ప్రయోజనం లేదు ధర్మం వండి తీరాలి ధర్మము వైరాగ్యము ఉండే ప్రయోజనం లేదు భక్తి లేకుండా సాగయ్య ఏమని చెప్పాడండి ఏం చెప్పాడు సంగీత విద్వాంసులు కదండి భక్తి వినా సన్మార్గము కలదే భక్తి లేకుండా మంచి మార్గం దొరికేటువంటి అవకాశం అందువల్ల భక్తి ఉండి తీరాలి అందుకనే రామాయణం మనిషి చరిత్ర ఆ మనిషి ఎట్లా బతకాలో తెలిసేది భారతం లోకంలో మనం ఎట్లా ఉండాలో తెలియజేసేది భాగవతం మనకు ఏం కావాలో ఇచ్చేది అంత దివ్యమైనటువంటి గ్రంథాలు ఆ మహానుభావులు ఆ ఋషులు మనకు అందించారు కనుక ఖచ్చితాత్మా సమావృద్ధా క్రుద్ధ సంబోధనక్షమా కులీనాశ్చ అనురక్తాశ్చ కృతాస్తే వీరయోజిత ఎవరు వీరయోజితులు ఎవరంటే సేనానాయకులు ఆ సేనానాయకులు ఎటువంటి వాళ్ళను పెట్టాలి విశ్వాసము కలిగినటువంటి వీరయోధులను పెట్టాలి అంతేగాని కృద్ధుడు దుర్మార్గుడు చండాలుడు రాక్షసుడు ఇటువంటి వాళ్ళను పెడితే వాళ్ళు దొరికిన వాళ్ళనల్లా చంపుతారు అంటే వాళ్ళతో పాటు నిన్ను కూడా చంపుతారు వాళ్ళు ఎటువంటి ఉండాలంటే విశ్వాసము ముందు చెప్పిన మాట చాలా గొప్ప విశ్వాసం ఉండాలి ఎవరి పట్ల అంటే రాజు పట్ల విశ్వాసం ఉండాలి ఆ రాజు కోసం సేనానాయకుడు తన ప్రాణాలు అర్పించేవాడుగా ఉండాలి సేనానాయకుడు అలా ఉంటే సైన్యం కూడా అలాగే ఉంటారు సైన్యం అంతా ఉన్నది దేనికండి కేవలం ప్రాణాల మీద ఆశ వదులుకునే కదా సైన్యంలో చేరేది ఇప్పటికి చేరే వాళ్ళు కూడా అంతే వాడు ఎప్పుడు ప్రాణాలు పోతాయో తెలియదు ఆ హిమాలయ పర్వతాల్లో వాళ్ళు వెళ్ళి కూర్చుంటే వాళ్ళ డ్యూటీ మూడు గంటలే అక్కడ ఉండేటువంటి మంచులో వాళ్ళు కప్పబడిపోతారటండి కప్పుబడిపోతారు వాడు బయటికి రావాలి అంటే వాడే శుద్ధి పెట్టి కొట్టుకుని ఆ మంచు గడ్డలన్నీ తొలగించుకుని బయటికి రావాలి అటువంటి స్థితిలో వాళ్ళు అక్కడ కూర్చుని కాపల కాస్తున్నారు కనుకనే మనం ఇక్కడ కూర్చుని చెప్పుకుంటున్నాం లేకపోతే ఏమైపోయేది దేశం ఎప్పుడో తలో ముక్క నంచుకుని వెళ్ళిపోయేవాళ్ళు కనుక ఏ సైనికుడైనా కూడా ఆ దేశ రక్షణ కోసం తన ప్రాణాలు అర్పించడానికి సిద్ధపడాల్ పడతాడు అంటే ఆ దేశాన్ని పట్ల వాడికి విశ్వాసం ఉండాలి దేశం పట్ల వాడికి భక్తి ఉండాలి అటువంటి వాళ్లను నీవు సేనానాయకులుగా వినియోగిస్తున్నావా సైన్యంలో ఎవరెవరిని చేర్చుకుంటున్నావు పని లేని వాడు ప్రతివాడు వచ్చి నేను సైన్యంలో చేరుతాను అంటే చేర్చుకుంటున్నావా ఏమండి చాలా కాలం క్రితం ఇప్పుడు కూడా చాలామంది అంటూ ఉంటారు మా వాడికి ఏం చదువు అప్పట్లేదండి అంటే పోనీ ఆ ఎల్సిటీకి చేర్చకపోయినా ఉంటాయా ఆ పరీక్షలు రాయించకపోయినావా అంటాడు ఆయన మిగతా చదువులకి ఏవి పనికి రాకపోతే టీచర్కి పనికి వీడు అసలు టీచర్కే అత్యంతమైనటువంటి ఉన్నతమైన స్థితిలో ఉన్న విద్యావేత్త కావాలి వీడికే ఏవి రాకపోతే వాడి దగ్గర చదువుకునేవాడికి ఏం చదువుతాడండి ఏమండి కనుక ఎన్ని రకాలుగా చూసిన ఆ పరిపాలనా విధానంలో ఉండేటువంటి ధర్మాలను నారదుడు ధర్మరాజును అడిగాడు ఎన్ని ప్రశ్నలు వేశాడు ధర్మరాజు అన్నిటికీ చాలా ఓపికగా సమాధానం చెప్పాడు మీరు ఎలా ఉండాలి అని చెప్పారో అలా ఏర్పాటు చేశాను నేను అలాగే చూస్తున్నాను ధర్మాన్ని అనుసరించి ఒకవేళ ఇప్పుడు తెలిసింది కనుక ఎక్కడైనా తేడా ఉన్నదేమో పరిశీలన చేసి ఆ ఉన్నటువంటి తేడాను కూడా నేను జాగ్రత్తగా తొలగించటం కోసం తొలగించడం కూడా ఎట్లా తొలగించాలి ఒకవేళ దుర్మార్గుడు ఉద్యోగంలో ఉన్నాడు ఉన్నట్టుండి వాడిని పీకేసేస్తే బయటికి వెళ్ళి వాడే నీకేమవుతాడు ఎదురు తిరుగుతాడు వాడంతట వాడుగా బయటకు వెళ్ళేటువంటి మార్గాన్ని రాజు అయిన వాడు చూసుకోవాలి అయ్యా నేను ఇక పని మానేస్తున్నానండి అని వాడంతట వాడు చెప్పాలి అలా చెప్పడానికి కావలసిన విధానాన్ని ఏ విధానాన్ని అనుసరించాలో ఆ విషయం కూడా నారదురి చెప్పాడండి అధిక అధికం నీవు చెప్పవలసిన వాడు చేయవలసిన పని కన్నా ఇంకా ఇద్దరు ముగ్గురు చేయవలసిన పని కనుక వాడికి అప్పచెబితే వాడు ఏం చేస్తాడు నా వల్ల కాదునే వెళ్ళిపోతానండి అంటాడు ఆ పనులన్నీ ఎవరికి చెప్పాలి అంటే పనికిరాని వాడికి చెప్పి వాడిని బయటకు పంపించి సరైన వాడిని ఆ వృత్తిలో నియోగించాలి ఎన్ని రకాలైనటువంటి కూడా రాజనీతి ఏవండి ఆ పని చేయడం తప్పు కదా అది అన్యాయం కాదా అంటే అటువంటి పని బ్రాహ్మణుడు చేయడం తప్పు రాజు చేయడం తప్పు కాదు అర్థమైందండి ఓ మనిషిని కోత కొయడం మనకు పాపం అదే డాక్టర్కి అది పుణ్యం కనుక రాజధర్మం వేరు లోకధర్మం వేరు నీ ధర్మాన్ని అనుసరించి నీవిలా ప్రవర్తించాలయా భారతదేశంలో రాజ్యాంగం అనేటువంటిది ఎప్పటి నుంచి ఉన్నది ఆ రాజ్యాంగం ఎలా ఉండాలి చిట్ట చివరికి ఎక్కడో చెట్టు కింద ముక్కు మోసుకుని తపస్సు చేసుకుని లేదా వేణ భుజాన పెట్టుకుని నారాయణ నారాయణ అంటూ నిరంతరం తిరిగేటువంటి వాళ్లకు కూడా రాజ్యాంగ విధానము దాని పరిపాలనా విధానము దాని అనుసరణ విధానము పరిపూర్ణంగా తెలుసు విషయాన్ని వ్యాసుడు మనకు భారతం ద్వారా తెలియజేశారు తరువాత ఉపథా భావ్యపగత వర్తనం సమంక్ష డబ్బు సంపాదించేటువంటి విధానంలో కానీ ఉద్యోగాలు వేసేటువంటి విధానంలో కానీ ఈ రెండూ కాక అత్యంత నిశితంగా పరిశీలించవలసిన విషయం తప్పు చేసిన వాడికి శిక్ష వేసే విషయం వేయకూడని శిక్ష వేసినా ప్రమాదమే వేయవలసిన శిక్ష వేయకుండా వదిలేసినా ప్రమాదం కనుక న్యాయ నిర్ణేత అయినటువంటి వాడు కేవలం న్యాయదేవత పట్ల విశ్వాసం కలిగి ఉండాలి తప్ప వ్యక్తి విశ్వాసాన్ని వాడు పొందకూడదు అవునా కాదండి రాష్ట్రపతిని ప్రాసిక్యూట్ చేయమని ఓ జడ్జి సంతకం పెట్టాడా పెట్టలేదా భారతదేశంలో పెట్టాడా లేదా ఎవరిని ప్రాసిక్యూట్ చేయమని ఏ ఏ స్థితిలో ఉంటుంది కదా సంతకం పెడుతుంటాడండి జడ్జి అంటే న్యాయ నిర్ణేత ఎంత పలువు నష్టం భారతదేశానికి అది ఎటువంటి మచ్చ కనుక న్యాయ వ్యవస్థ ఎలా ఉండాలో చెప్పాడు శిక్ష వేసేటువంటి వాడికి ఎటువంటి శిక్ష వేస్తున్నాం అనేది ఆలోచించకుండా వేసినట్లయితే దానివల్ల రాజ్యం మొత్తానికే ప్రమాదం ఏర్పడుతుంది కనుక న్యాయ నిర్ణేతలంతా సక్రమంగా ఉన్నారా శిక్షలు క్రమంగా అమలు జరుగుతున్నాయా ఆ శిక్షలు కూడా ఎలా ఉండాలి పరివర్తయా విధియోగా ఆ తప్పు చేసినటువంటి వాడు పరివర్తన చెందే విధానంగా ఉండాలి కాని వాడిలో కక్ష పెరిగేటట్టుగా ఉండకూడదు కక్ష పెరిగితే వాడు ఏం చేస్తాడు లోకాలనే నాశనం చేస్తాడు ఎన్ని రకాల ప్రశ్నలు వేశాడండి ఒకటా రెండా ఆ రాజకీయమైనటువంటి ధర్మాలన్నీ కూడా ఎక్కడా రాజ్యం పరిపాలన చెయ్యనివాడు కేవలం నారాయణ నామస్మరణ తప్ప ఇంకోటి నోటి వెంట రానివాడు ఎన్ని ధర్మాలను ధర్మరాజుకు ఉపదేశం చేశాడు ఏమయ్యా ఆయన చేశాడో లేదో వ్యాసుడు చెప్పాడంటే వ్యాసుడు చెప్పేటప్పుడు ఇవన్నీ నేనే ధర్మరాజుకు చెప్పానని చెప్పుకోవచ్చుగా వ్యాసుడు నారదుడి పెట్టాలండి ఏమండి కనుక ఖచ్చితంగా చెప్పిన వాడు ఎవరయ్యా అంటే నరదుడు కారణం ఏమంటే ఋషులకు తెలియని విషయమంటూ ఏది లేదు ఋషి కాని వాడికి తెలిసిన విషయం అంటూ కూడా ఏది లేదు అందుకనే పెద్దలు ఏం చెబుతారంటే నాన్ ఋషి కురితే కావి కానివాడు దేన్ని చిత్రించలేడు ఒక ఋషి అయితే ఓ పద్యాన్ని రాయగలుగుతాడు వాడి శ్రమ చేతు అంత దివ్యమైనటువంటి ధర్మాన్ని చెప్పి నాయన చెట్టే చివరిసారిగా మళ్ళీ గుర్తు చేస్తున్నానయ్యా రాజసూయ యాగాన్ని నువ్వు చేయవలసిందిగా నీ తండ్రి పాండురాజు నాకు చెప్పాడు కనుక నీవు దానికి కావలసినటువంటి స్థితిని పొందవయ్యా ఎప్పుడైతే రాజసూయ యాగం చేయమని నా తండ్రి చెప్పాడు అనేటువంటి విషయాన్ని విన్నాడో వెంటనే ధర్మానందనుడు రాజసూయ యాగాన్ని చేయడానికి నేను తగుదునా అని ప్రశ్న వేసుకున్నాడు ఎదుటి వారు చెప్పిన వెంటనే అలాగేనంటే తప్పకుండా చేస్తాను దాని దేముంది అనేటువంటి మాట ధర్మరాజు మాట్లాడలేదు ఆ పని చేయడానికి నేను తగునా చేయటానికి పనికి వస్తానా అర్హత నాకు ఉన్నదా ఏమిటి రాజసూయ యాగంలో ఉండేటువంటి ప్రత్యేకత లోకంలో ఉండేటువంటి రాజులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఎవరి గొడుగు రావాలి ధర్మరాజు కొడు కిందికి రావాలి అప్పుడు ధర్మరాజు ఏమవుతాడు సమ్రాట్టు అవుతాడు అసలు ముందు ఒప్పుకోని బయట వాళ్ళ సంగతి కన్నా దుర్యోధనుడు ఒప్పుకుంటాడా అసలు రాజ్య పరిపాలనే వాళ్లకు ఉండకూడదని చిన్ననాడే విషం పెట్టి చంపడానికి చూశారు లక్క ఇంట్లో పెట్టి తగల చూశారు ఎన్ని రకాలుగా మమ్మల్ని వారణావతం పంపించారు ఇప్పుడు తీరా వచ్చిన తర్వాత హస్తినాపురం నాది అయ్యున్నప్పటికీ నాకు దక్కకుండా నన్ను ఎక్కడికి పంపించారండి అరణ్యాలకు పంపించారు ఆ పరమాత్మ అయినటువంటి కృష్ణ పరమాత్మ యొక్క దయానుగ్రహం చేత ఆ అరణ్యాలను కూడా జనపదాలుగా మార్చుకుని ఏదో పరిపాలన సాగిస్తున్నాం పెద్ద తండ్రి పట్ల ఉండేటువంటి భక్తి గౌరవాల చేత కేవలం యుద్ధ వాతావరణం ఉండటం వల్ల నష్టపడేది ప్రజలు కనుక ప్రజలను కాపాడటం కోసం అటువంటి స్థితిలో దుర్యోధనుడు ఒప్పుకుంటాడా ఈ రాజ్యం నేది కాదు అనేటువంటి ధైర్యం మనకు ఉన్నదా ఏం చేయాలి కనుక సమస్య ఏది వచ్చినా పాండవులు ఎవరిని అడుగుతారండి కృష్ణ పరమాత్మకే కబురు పెడుతుంది కనుకనే ధర్మనందనుడు వెంటనే ఆ ద్వారకా పంపించాడు ఒకడికి వాడు రథాన్ని ఆకమేఘాల మీద తీసుకుని ద్వారకా నగరం వెళ్ళాడు వ్యాసభగవానుడు అంటాడు ఉత్పయేత్ కృష్ణ భగవాన్ అస్థు శ్రేయ దర్శనం ధర్మనందన అన్నాడు కేవలం ఏ క్షణంలో ధర్మరాజు ఆ కృష్ణ పరమాత్మ వస్తే బాగుండును ఆయన సలహా అడగాలి అని అనుకున్నాడో అదే క్షణంలో ఆ భగవంతుడికి కూడా ధర్మరాజును చూడాలి అనేటువంటి భావన కలిగింది అండి ఎక్కడా ద్వారకలో కలగడానికి గల కారణమేమి మనకు కూడా కలుగుతుందండి ఎక్కడో ఫారెన్లోనో ఎక్కడో కోరుకుంటే వాడు ఎట్టా ఉన్నాడో అని ఆ తల్లి అనుకున్నప్పుడు అదే క్షణంలో వాడికి కూడా మా అమ్మ ఎట్టా ఉందో అనేటువంటి ఆలోచన ఖచ్చితంగా వస్తుంది ఎందుకు వస్తుంది అంటే మనసా దూయమానేవా అన్నారు దానికి కారణం ఈ మనస్సు ఉన్నదే దీని ప్రయాణం పరస్పర సంబంధయోగ ప్రయాణం అంటారు ఆ మానసికమైనటువంటి ప్రయాణాన్ని భగవంతుడికి మనము ఎంత దగ్గర అయితే భగవంతుడు మనకు అంత దగ్గర అవుతాడు అర్థమైందా అండి అవునా కాదా ఇక్కడి నుంచి అమ్మ దేవాలయం ఉన్నది ఎంత దూరం ఉన్నది ఏదో కొద్దిపాటి దూరం ఉన్నది అనుకుంటాం ఆ దూరం తగ్గాలి అంటే ఏం చేయాలి మనం ఇక్కడే కూర్చుంటే దూరం తగ్గుతుందా మనం ఎటువైపుకు వెళ్ళాలి ఆ దేవాలయం వైపుకి మనం వెళ్ళాలి ఎప్పుడైతే దేవాలయం వైపుకు వెళతామో ఆ దేవాలయం మనకి దగ్గర అవుతుంది దేవాలయం ఏమైనా కదులుతుందా కదలదు కానీ అమ్మ మనకు దగ్గర అవుతున్నట్టుగా మనకు అనిపిస్తుంది భగవంతుడు మనకు దగ్గర అవుతున్నట్టుగా అనిపిస్తుంది కనుక నీవు కోరుకుంటే భగవత్ శక్తి నీ వద్దకు వస్తుంది నీవు కోరుకోకుండా విశ్వాంతరాళం నిండి ఉన్నది కదా నన్ను ఎందుకు చూడరు నేను భగవంతుని పిల్లాడిని కానీ నువ్వు అడిగితేనే కదా అందుకనే పెద్దవాళ్ళు ఏం చెబుతారు అడిగితే కానీ అమ్మాయినా అన్నం పెట్టారు అమ్మ ఆకలి అవుతుందమ్మా అప్పుడు పెడుతుంది రానా నాన్న ప్రేమగా పెడుతుంది కలిపి మొదలు పెడుతుంది అందులో ఏమి సందేహం అమ్మ కూడా దగ్గరకు వచ్చిన వాళ్ళకి పెట్టేదిటండి ఆ పుట్టినరోజు పండగైతే నెత్తిన నూనె రాసి బొట్టు పెట్టి వెళ్ళి స్నానం చేయరా నాన్న అని చెప్పేదిట కన్న తల్లి ఎట్లా అయితే ఆ విధంగా నెత్తిన నూనె పెట్టి అద్దీ ఒళ్ళంతా నూనె రాసి నలుగు పెట్టి స్నానం కానీ ఇప్పుడు వచ్చిన జనరేషన్కి ఆ విధమైనటువంటి ఆనందం లేదు సామాన్య ఎట్టా ఉండేదండి మా అన్నగారికి ఆరుగురు కొడుకులు వాళ్ళతో పాటు నేను మొత్తం ఎంతమంది ఉండే ఏడుగురు ఉండే వాళ్ళ ఇంటి నిండా ఎంతమందికి ఆవిడ ఒంటి నిండా నూనె రాసి నలుగుపెట్టి కాసేపు ఆకట్లు రా అది ఎండిన తర్వాత దులుపుకోవాలి నలుచుకోవాలి ఆ నలిచి ఇంతంత వండలు చేసి వాటిల్ని బొమ్మలు చేసి ఏవండి అలా ఆడుకునే అవకాశం ఇవాటి రోజున పిల్లలకి లేదు ఆ ఆనందం వాళ్ళకి రాదు అయితే వీళ్ళు పొందే ఆనందాలు మనకి లేవు ఇప్పుడున్న పిల్లలు వాళ్ళు వాళ్ళు పొందే ఆనందాలు మనకి లేవు యోగానుగుణ్యం దానికి ఎవడం చేయలేడు కనుక హరణమ పార్వతీ పతయే హర హర మహాదేవర ఎప్పుడైతే అర్జునుడు కృష్ణుడిని గురించి అనుకున్నాడో కృష్ణ పరమాత్మ కూడా ధర్మరాజును చూడాలి అనిపించిందట నేను అక్కడి నుంచి వచ్చేశాను కదా ఆ తర్వాత ఏమైందో ఎలా ఉన్నారో పరిపాలన ఎలా సాగుతుందో ఆ పాండవులు ఎలా ఉన్నారో తనను గురించి భక్తిని ఎవరు ప్రదర్శిస్తారో వాళ్ళను గురించి భగవంతుడు నిరంతరం ఆలోచిస్తూ ఉంటాడు అంటానికి ఇంతకన్నా నిదర్శనం ఏది వ్యాస భగవానుడు చెబుతున్నమాట నీవు ఆలోచిస్తే నిన్ను గురించి భగవంతుడు ఆలోచిస్తాడు నువ్వు అసలు వాడిని గురించే పట్టించుకోకుండా ఉంటే వాడు నిన్ను గురించి పట్టించుకోవలసిన ఆవశ్యకత వాడికి భగవంతుడే అయినప్పటికీ కూడా తన దగ్గరకు వచ్చినటువంటి వాళ్ళనే చూస్తాడు ఎప్పుడైతే ఈ వెళ్ళినటువంటి వాడు రథారూహుడై ఆగ మేఘాల మీద వెళ్ళినటువంటి వాడు పరమాత్మను అడిగాడు అయ్యా ధర్మనందనులు రాజావారు మీ యొక్క దర్శనాన్ని కోరుకుంటున్నారు వెంటనే కృష్ణ పరమాత్మ ఆగకుండా నేను కోరుకుంటున్నా అని దారుకుణ్ణి రథం సిద్ధం చేయించి ఈ రథంలో ఎక్కకుండా తన రథంలోనే వచ్చాడు సరాసరి వచ్చాడండి వచ్చినటువంటి ఆ కృష్ణ పరమాత్మను గాఢాలింకనం చేసుకున్నారు ఎవరు చేసుకున్నది భీమసేనుడు అర్థమైందండి ఆ వ్యక్తి యొక్క తత్వాన్ని చూపించాడు అక్కడ ధర్మరాజు వచ్చి పాదాలకు నమస్కరించాడు అర్జునుడు వచ్చి పాదాలకు నమస్కరించాడు నకుల సహదేవులు వచ్చి పాదాలకు నమస్కరించారు ేముడు మాత్రం ఆలింగనం చేసుకున్నట్టండి నమస్కారం పెట్టాలి వాడి లక్షణం అది అర్థమైందండి ఆ స్థితిలో అందరినీ నవ్వుతూ చిరునవ్వు నవ్వుతూ పలకరించాడు పలకరించినటువంటి కృష్ణ పరమాత్మ రాజావారు ఎందుకు కబురు చేశారు అన్నాడు బావా ఎందుకు పిలిచావయ్యా అని అడగలేదండి రాజావారు ఎందుకో కబురు చేశారు ఏమిటి దీనర్థం చెప్పండి ఏమిటి దీని అర్థం వ్యాసభగవానుడు ఎంత అందంగా చెప్పాడంటే హితై హిరణ్యపశుజాన భాండోపసర్గ మిత్రాహ భగవన్ దీనానం ఆర్జవం స్వయవకృత్యసే అవసరమైన వాడు తన పని కోసం తాను వెళ్ళాలి కబురు పెట్టి పిలిపించాడు అంటే ఇక్కడ అర్థం ఏమిటండి రాజతర్పం ఆహా అంత అయినా పోనీ ధర్మరాజుకు ఎంత గర్వమా అని కృష్ణ పరమాత్మ అక్కడేం ఎందుకంటే వాళ్ళ పట్ల ప్రేమ కలిగిన వాడు అవ్యాజమైనటువంటి ప్రేమ ఆ కారణం చేత ఖచ్చితంగా వచ్చాడు తన పని తాను చేశాడు కానీ వీడికి చెప్పాలి కదా బుద్ధి అందుకోసమని ఆ పరమాత్మ ఏమడిగాడండి ఎక్కడికక్కడ ఎంత జాగ్రత్త పడతాడో భగవంతుడు చూడు వెంట్రులక కూడా ఎక్కడ ఏది తప్పే అవకాశం మరిచిపోయే అవకాశం రాజావారు ఎందుకు కబురు చేశారు అన్నాడు పాదాల మీద పడ్డాడు ధర్మనందనుడు ఇక్కడి నుంచి నేను కదిలి అక్కడికి వచ్చేటువంటి స్థితి లేదయ్యా ఇప్పుడే నారదుల వారు వచ్చి సుమారు రెండు రోజులు నాకు ఉపదేశం చేశారు మనం కేవలం ఎంసేపు చెప్పుకున్నామంటే ఒక గంటన్నర పట్టు ఉంటుంది ఆ నారదుడు చెప్పినటువంటి పాట కానీ నారదుడు ఆయనకి ఉపదేశం చేయడం ఎన్ని రోజులు చేసాట రెండు రోజుల పాటు కూర్చుని ఉపదేశం చేశాడు ధర్మానందనకు ఎన్ని ఎన్ని ఎన్ని ధర్మాలు చెప్పుకుంటాడు ఆ ఉపదేశం విన్న తరువాత నా మెదడు పని చేయని స్థితి ఏర్పడింది ఇప్పుడు నా రాజ్యంలో ఎవరెవరు ఏ స్థితిలో ఉన్నారు ఏ విధంగా నేను ప్రవర్తించాలి అని నన్ను నేను పరిశీలన చేసుకోవలసిన స్థితి నాకు ఏర్పడింది ఇది కాక నారదుల వారు నాకు ఒక బాధ్యత అప్పగించి వెళ్ళారు ఏమిటా బాధ్య అంటే రాజసూయ యాగము చేయమని ఆ బాధ్యత కూడా నారదుడు అప్పగిస్తే ఇప్పుడు నా వల్ల కాదయ్యా అని చెప్పేవాడిని కానీ యమసభను వర్ణిస్తూ ఆ యమసభలో ఎవరు ఎవరు ఉన్నారో చెబుతూ నా తండ్రిని కూడా అక్కడ చూచాను అని చెప్పాడు నా తండ్రి నా చేత రాజసూయయాగం చేయించేటట్టుగా చెప్పవయ్యా అనే నారదునితో చెప్పినట్టుగా నారదుల వారు నాకు వచ్చి చెబితే అసలు రాజసూయయాగం చేసేటువంటి అర్హత నాకు ఉన్నదా లేదా నేను చేయగలనా లేదా అనేటువంటి విషయాన్ని నీ ముఖము ద్వారా తెలుసుకుందామనే ఉద్దేశంతో నేను అక్కడికి రాలేక నీకు కబుర్లు పెట్టానే తప్ప నీకన్నా నేనేదో గొప్పవాణ్ణి అని నేను శాసనకర్తను అనే ఉద్దేశం నాకు లేదయ్యా పరమాత్మ నీవు ఎప్పుడు మాకు ఏడు గడవు అని చెప్పాడు ఎవరి మాట చెప్పింది ధర్మనందను ఎంతటి వాడికైనా క్షణకాలంలో గర్వం వస్తుందండి రాకుండా ఉండదు వచ్చినటువంటి గర్వాన్ని నాకు గర్వం కలిగింది అని తెలుసుకుని సర్దుకున్నటువంటి వాడు మహనీయుడు నేను చేసిందే వాస్తవం అనుకునేటువంటి వాడు మూర్ఖుడు అంతే తేడా ఆ మూర్ఖత్వాన్ని పోగొట్టి దాన్ని సర్దుకుని మంచి మార్గంలోకి వెళ్ళగలగాలి అలా వెళ్ళగలిగినప్పుడు మాత్రమే వాడు కడిగిన ముచ్చులలాగా తయారవుతాడు మెరుగుపెట్టిన వజ్రంలాగా మెరిసిపోతాడు ఏ మానవుడైనా లోకంలో ఏ యుగమైనా అంత్యం ఒక కృతయుగం త్రేతాయుగం ద్వాపరయుగం మాత్రమే కాదు కలియుగంలో కూడా అంత్యం తన తప్పు తాను తెలుసుకుని సరిదిద్దుకోవాలి కృష్ణ పరమాత్మ వెంటనే అనాలోచితంగా ఆలోచించకుండా ఈ దృశ్య పవిత కాచిత్ కార్యపూర్వ సభా నీవడిగినటువంటి ప్రశ్న చాలా బాగుందయ్యా రాజసూయ యాగం చేయడానికి నీవొక్కడివే తగినవాడవిప్పుడు ఇంకెవ్వరూ తగిన వాళ్ళు లేరు కారణం ఏమంటే రాజశూయ్యాగం కూడా చేయటం రాజులకు క్షత్రియులకు మంచిది ఎలా మంచిది పరిపాలన మొత్తం ఒకటి చేతికి వస్తుంది వాడి పరిపాలన వేడు వీడి పరిపాలన వేడు ఆ రాష్ట్రంలో అట్లా ఉంది ఈ రాష్ట్రంలో ఇట ఉంది ఈ రాష్ట్రంలో ఇట ఎందుకుందని కొట్టుకు చూస్తున్నాం కదండి మనం ఇప్పుడు చెత్త చివరికి కేంద్రం వాడిని కూడా నానా తిట్లు తిట్టే స్థితికి వచ్చాము అధికారాలు మొత్తం నువ్వు తీసుకుంటున్నావు మాకేమీ లేవని కొట్టుకుంటున్నాం కానీ కృష్ణ పరమాత్మ ఏం చెబుతున్నాడు అండి మొత్తం అధికారమంతా ఒకటి చేతి కిందికి వస్తే ప్రతీ చోట ఏక విధమైనటువంటి పరిపాలనా విధానం ఉంటుంది అప్పుడు అక్కడ తేడా ఉన్నది ఇక్కడ తేడా ఉన్నది అని ఎవడూ చెప్పుకునేటువంటి అవకాశం అడిగేటువంటి అవసరం ఉండదు అందువల్ల దానికి తగిన వాడవు సమర్థుడవు కారణం ఏమంటే నీవు ఒక్కడవే అయితే నీకు సమర్థత లేకపోతుందేమో అనుకోవచ్చు కానీ నలుగురు నీ వెంట ఉన్నాను వాళ్ళెవ్వరూ నీ మాట కాదు అనగలిగినటువంటి వాళ్ళు కాదు ఎవరా నలుగురండి భీమార్జున నకుల సహదేవ కనుక నాలుగు దిక్కులకు నలుగురను పంపి ఆయా రాజుల యొక్క అభీష్టాన్ని తెలుసుకో నాకు తెలిసినంత వరకు నీకు వ్యతిరేకంగా ప్రవర్తించేటువంటి వాడు జరాసంధుడు ఒక్కడే ఆ జరాసంధుని కనుక మనం తప్పించగలిగినట్లయితే రాజసూయ యాగం చేయటానికి నీకు ఏ విధమైనటువంటి అభ్యంతరం ఉండదు ఎలా తప్పించాలి ఇది కృష్ణుడు చెప్పినటువంటి మాట రాజసూయ్యాగం చేయడానికి నేను పనికొస్తానా అని అడగడానికి పిలిస్తే అసలు చేయటం ఎట్లా అనేటువంటి విషయాన్ని గురించి మాట్లాడుతున్నారు కృష్ణ పరమాత్మ ఎందుకంటే నువ్వు తప్ప ఇంకెవరు చేస్తాడయ్యా రాజసూయాగం నువ్వు చేయడానికి నీకు సర్వ అర్హతలు ఉన్నాయి నువ్వు చేయవచ్చు చెయ్యి అందులో ఏమభ్యంతరం లేదు కానీ ఆ జరాసంధుణ్ణి తప్పించేంత వరకు కూడా నీవు రాజసుయాగాన్ని చేసే అవకాశం ఎందుకంటే ఒక్క చిన్న సామంతరాజు కూడా నా అధికారం నాది అని అనక్కనక అన్నట్లయితే నువ్వు సమ్రాట్టువు అయ్యే అవకాశం కుండకు చిన్న చిల్లి పడినా నీళ్ళన్నీ వెళ్ళిపోతాయా వెళ్ళిపోవండి ఒక్కసారిగా కారిపోవచ్చు కారిపోకపోవచ్చు కానీ నెమ్మదిగా మొత్తం నీళ్ళన్నీ పోతాయి కదా అందువల్ల ఒక్కడు కూడా అంగీకరించకుండా ఉన్నట్లయితే దానివల్ల నువ్వు యొక్క సామ్రాట్టు అనేటువంటి స్థితి పోతుంది నీకు అప్పుడు నువ్వు చేయలేవు అందుకని ముందే మనం ఏం చేయాలి వాడి దగ్గరికి వెళ్ళాలి ఇది కాక భూభాగము మొత్తము మూడు భాగాలుగా ఉన్నది ఇప్పుడు కృష్ణ పరమాత్మ చెప్పింది ఒకటి సింధు రెండు పాంచాల మూడు కోసల ఈ మూడు భాగాలలో రెండు భాగాలు కేవలం అతడి అదుపులో ఉన్నాయి ఎవరి అదుపులో ఉన్నాయి జరాసందుని అదుపులో ఉన్నాయి దేశంలో ఉన్నటువంటి రాజులందరూ రెండు వర్గాలుగా ఉన్నారు ఒకరు చంద్రవంశం రెండు సూర్యవంశం ఈ చంద్రవంశపు రాజులలోనే నీకు వ్యతిరేకం ఎవరయ్యా అంటే నీ దాయాదులే దుర్యోధనాదులు కారణం చేత పరిపూర్ణమైనటువంటి స్థితిని నీవు పొందలేవు ఒక జరాసంధుణ్ణి కనుక మనం గెలవగలిగినట్లయితే ఆ జరాసంధుని గెలవడం చేత మూడు భాగాలుగా ఉన్నటువంటి భూభాగంలో రెండు భాగాలు ఏమవుతాయప్పుడు నీవశం అవుతాయి ఈ రెండు భాగాలు నీవశం అయిన తరువాత జరాసంధుడు కూడా తప్పుకున్న తరువాత దుర్యోధనాధులు కూడా సాహసం చేయలేరు కనుక ప్రధాన కర్తవ్యం ఏమయ్యా అంటే చికజవరికి సహదేవుడైనా దుర్యోధనాదులకు సమాధానం చెప్పగలడు అందులో సందేహమేం లేదు కానీ జరాసబ్దుని గెలవగలిగినటువంటి వాడు భీముడు ఒక్కడే ఉన్న విషయాన్ని చెప్పేశాడు అయితే ఒక్క భీముడిని పంపితే జరుగుతుంది అంటే నీవు అనుమతి ఇస్తే అర్జునుని కూడా వెంట పెట్టుకుని నేను జరాసంధుని వద్దకు పెడతా అసలు ఎవరండి జరాసంతుడు వాడికి ఆ పేరు ఎందుకు వచ్చింది వాడి పరిస్థితి ఏమిటి ఒకనొక రాజు ఇద్దరు భార్యలను కలిగి ఉన్నాడు రాజ్య పరిపాలన చాలా దివ్యంగా చేస్తున్నాడు ఆ ఇద్దరు భార్యల వల్ల అతనికి సంతానం కలగలేదు ఎంతకాలమైనా సంతానం కలగకపోతే రాజ్యం పట్ల తన జీవితం పట్ల కూడా విరక్తి కలిగి అతను అరణ్యాలకు వెళ్ళిపోవడానికి సిద్ధపడ్డాడు రాజా మమ్ములను వదిలిపెట్టి మీరు అరణ్యానికి వెళ్ళిపోతే మమ్ములను కూడా తీసుకువెళ్ళండి మేము కూడా ముని కన్యల వృత్తితో అరణ్యంలోనే ఉంటాము అని భార్యలు కూడా వెంట వచ్చారు ఏమండి భార్య కూడా వెంట వస్తే అది తపస్సు అవుతుందా ఏమనుకో మాకు ఏమండి వాడెవడో నేను ఓ భార్య భర్తను అడిగింది ఏమని ఏమండి మన దాంపత్యం ఎంత అన్యోన్యమైంది మనకన్నా అన్యోన్యమైన దంపతుల లోకంలో ఎక్కడన్నా ఉంటారా ఉండరు అని నాకు అనిపిస్తుంది ఎంత చక్క చచ్చిన తర్వాత స్వర్గంలో కూడా మన ఇద్దరమే కలిసి ఉందామండి అన్నది భార్య వాడేమన్నాడండి అక్కడికి కూడా నువ్వే వస్తే అది స్వర్గం ఎట్లా అవుతుంది అన్నాడు వాడు ఎవరైనా కలిసి వెళ్ళే అవకాశం ఉన్నదా లోకంలో ఒకవేళ అరణ్యానికి వెడుతూ వానప్రస్తా వానప్రస్థాశ్రమంలో అయితే ఎవరిని వెంటబెట్టుకెళ్ళాలి ఖచ్చితంగా భార్యను వెంటబెట్టుకుని వెళ్ళి తీరవలసిందే ఇంకా వాడు ఏ ఆశ్రమంలో ఉన్నాడు గృహస్థాశ్రమంలోనే ఉన్నాడు వానప్రస్థానికి వెళ్ళేంత వయస్సు వాడికేమీ రాలేదు అటువంటి స్థితిలో ఇప్పుడు వాళ్ళు అడిగితే కాదనలేక వెంటబెట్టుకు వాడు తపస్సు లేదు కానీ అరణ్యంలో ఉండేటువంటి క్రౌంచుడు అనే పేరు కలిగిన ఒక అనొక సేవ చేస్తున్నాడు ఆ రాజుగారు ఆ సేవ చేస్తున్న సందర్భంలో ఆ మునీశ్వరుడు ఆ రాజును చూసినా అయినా నువ్వు చాలా గొప్ప సేవ చేస్తున్నావు చాలా కాలం నుంచి నేను ఎంతో ఆనందపడ్డాను నీకేం కావాలో కనుక్కో అడగవే ఇస్తాను ఇతడు అడగబోయే సమయానికి ఏ చెట్టు కింద కూర్చుని ఉన్నాడు ఆ మునీశ్వరుడు ఆ చెట్టు నుండి ఒక ఫలం దానంతటది రాలి ఆ మునీశ్వరుని ఒడిలు పడింది ఖచ్చితంగా అదే సమయానికి అడిగాడు నాకు సంతానం లేదు అని భగవంతుని యొక్క కల్పన చేతనే ఈ పండు నా ఒడిలో పడిందయ్యా ఇదేది పక్షి కొట్టేసింది కాదు చాలా మంచిగా ఉన్నది అని ఆ మునీశ్వరుడు దాన్ని మంత్రించి ఆ ఫలాన్ని ఆయన చేతిలో పెట్టాడు ఇద్దరు భార్యలు ఉన్నారు కదా ఈ పండు ఒక్కళ్ళ చేతిలో పెడితే ఆవిడ ఒక్కే తింటే ఆవిడ గర్భవతి అయితే రెండో ఆవిడికి అసూయగలుగుతుంది చిత్రకేతు అనే ఓ మహారాజు చరిత్ర ఉన్నది విన్నారా ఎప్పుడైనా మీరు వింటారు రేపు డిసెంబర్లో అర్థమైందండి చిత్రకేతు ముందే చెబితే పేపర్ అవుట్ అయిపోతుంది ఒకవేళ నేను కాదు ఎవరు చెప్పినా కానీ ముందు తెలియకూడదు అయితే ఆ చిత్రకేతు ఎట్లా అయ్యిందో ఇక్కడ కూడా అట్లాగే అవుతుంది అందుకోసం నా రాజు ఏం చేశాడంటే ఆ ఫలాన్ని రెండు ముక్కలుగా చేసి ఈ భార్యకొకటి ఆ భార్యకొకటి ఇచ్చారు వాళ్ళు తిన్నారు ఇద్దరూ గర్భవతులయ్యారండి ఆ గర్భవతులు అయిన తర్వాత ఏనాడు ప్రసవించాలో ఆనాడు ఇద్దరూ ఒకేసారి ప్రసవించారు ఆ ఒకేసారి ప్రసవించినప్పుడు ఒక భార్యకు ఒకే శరీరంలో ఉన్నటువంటి దక్షిణ భాగము ఇంకొక భార్యకు అదే శరీరంలో ఉండేటువంటి వామభాగము జన్మించిన పోనీ అవి ఏమైనా మృత భాగములు అంటే జీవభాగములు అన్నాడు అచేతనమై మరణించి పుట్టారా కాదు వాటికి ప్రాణం ఉన్నది ఈ భార్యలు ఏం చేశారంటే ఆ శరీరాలను ఎవరైనా చూస్తే అట్లా ఉండగలరా అండి ఎంత భయపడతారు వాళ్ళు ఆ భయపడిన వాళ్ళు లాభం లేదని మాంసపు ముద్దవలే సగభాగంగా ఉన్నటువంటి ఆ భాగాలను పాత వస్త్రములలో చుట్ట చుట్టి ఏమంటే తీసుకువెళ్ళి ఎక్కడో అరణ్యంలో మూల అదే అరణ్యంలో జర రాక్షసి ఉన్నది రాక్షసుడు కాదు రాక్షసి స్త్రీ రూపం అది జరా ఆవిడ పేరు ఆ జరా అనేటువంటి రాక్షసికి నరవాసన వచ్చింది ఎక్కడి నుంచో నరవాసన వచ్చింది అని ఆ వాసన వచ్చిన వైపుకు వెళ్ళింది ఆ వెళ్ళి ఆ వస్త్రములలో ఉన్నటువంటి ఆ శరీరములను తీసి వీళ్ళు బతికున్నారా చనిపోయారా బాగా జాగ్రత్తగా చూసింది చాలా చక్కగా బ్రతికున్నారు ఎట్లా బ్రతికున్న వాళ్ళు సొగంగా పుట్టారే వీళ్ళిద్దరినీ కలిపి చూద్దామా అని కలిపింది కలిపేటప్పటికీ వాళ్ళు ఒక్కటిగా మారిపోయారు జరా అనే రాక్షసి చేత సంధింపబడినటువంటి శరీరము కలిగిన గనుక అతడు జరాసంధుడు అయ్యాడు ఆ జరాసంధుడు ఈ పిల్లవాడిని ఆ జరా అనేటువంటి రాక్షసి ఏం చేసిందయ్యా అంటే తన యొక్క రూపాన్ని మార్చుకుని సౌందర్య రాశిగా మారి రాజా నా దగ్గర ఓ పిల్లవాడు ఉన్నాడు నన్ను నీవు అంగీకరిస్తే నా పిల్లవాడిని నీకు కొడుకుగా చేస్తానన్నది అప్పుడు ఈ ఇద్దరు భార్యలను వదిలి ఆ రాజు ఎవరిని అంగీకరించి స్వీకరించాడు ఈ జరను స్వీకరించాడు ఈ పిల్లవాడు ఆ రాజు వద్దకు చేరాడు చాలా కాలం ఆ రాజు ఈ జర అనే రాక్షసితోనే కాలక్షేపం చేసిన వాడు చిట్ట రాజ్యం మొత్తాన్ని రాక్షస భావాలు కలిగినటువంటి ఈ పిల్లవాడికి అప్పగించి ఆ జరాసంధునకు అప్పగించి తాను వానప్రస్థానికి వెళ్ళిపోయాడు రాక్షస చేత కుటిల నీతి చేత సర్వ లోకాలను తన వశం చేసుకుని తన ఇష్టం వచ్చినట్టుగా పరిపాలన చేస్తున్నాడు జరాసంతుడు ఇంకా ఎంత దుర్మార్గం అంటే ఏ దేశము వద్దకు వెళ్ళి యుద్ధం చేసి ఆ దేశాన్ని తన వశం చేసుకున్నాడో ఆ దేశంలో ఉండేటువంటి వీరులైన వాళ్ళనందరినీ తీసుకొచ్చి తన వద్ద చెరసాలలో బంధించాడు ఎవరండి బంధించింది జరాసంతుడు మొత్తం అందరినీ బంధిస్తున్నాడు ఎన్ని చెరసాలు ఉన్నాయో వాడి కోసం చెడ్డ చివరికి చాలకపోతే కొత్తది కలుతున్నాడు వాళ్ళని బంధించడం కోసం ఏమిటయ్యా బంధించి వీడు పొందేటువంటి ఉపయోగం అంటే రోజుకు ఒక్కరిని చొప్పున తాను చేసేటువంటి నికుంభిలా హోమంలో బలి ఇస్తున్నాడు ఎవరి కోసం తన ప్రయోజనం కోసం ఎవరిని బలిస్తున్నాడు ఆ క్షత్రియము రాసులను ఈ పరిస్థితిని తట్టుకోలేక వాడికి ఎదురు తిరగలేక అనేక రకాలైనటువంటి కష్టములను పొందుతూ వాడి యొక్క ఆ చక్రవర్తిత్వాన్ని ఒప్పుకొని రాజులందరూ సామంతులై రెండు భాగములుగా ఉన్న భూభాగము వాడి అధీనంలో ఉన్నది వాడు ఒక్కడు కనుక మరణించినట్లయితే లోక కంటకము అనబడేటువంటి దుర్యోగం పోతుంది ఎప్పుడైతే వాడిని సంహరించామో ఈ సామంతులంతా అప్పుడు ఎవరి వస్తారు మనవైపుకే వస్తారు మన వైపుకి వాళ్ళు ఎప్పుడైతే వచ్చారో మిగిలిన ఒక్క భాగము అతి తేలిగ్గా మన వాళ్ళు అవుతారు అప్పుడు నీవు సామ్రాట్టువి అవుతావు అప్పుడు రాజసూయ యాగాన్ని నీవు నిర్విఘ్నంగా చేసేటువంటి అవకాశము ఉంటుంది అప్పటిదాకా చేసే హక్కు నీకున్న చేసే అవకాశం మాత్రం లేదు ఇది కృష్ణవాణి శ్రీకృష్ణ పరమాత్మ వివరించి మరీ ధర్మానందనుకు చెప్పాడు ఇప్పుడు ఏం చేయాలయ్యా ఎలా చంపాలి భీముణ్ణి అర్జునుణ్ణి నాకు కనుక ఇచ్చినట్లయితే నేను తీసుకువెళ్ళి ఆ జరాసంధుణ్ణి ఎలా సంహరించాలో నేను ఏర్పాటు చేస్తా అని చెప్పాడు ఏమండి ఎప్పుడైతే ఆ మాట చెప్పాడో ధర్మానందనుడు అంగీకరించాడు ఎట్లా అంగీకరించాడు భక్త శబ్దమే వచనం బలం సాయుధ్యనుసరంతుతే అన్నాడు వీళ్ళు ఎలా వెళ్ళాలో ధర్మరాజు చెప్పాడండి ముందు భగవంతుడు నడవాలి ఆ భగవంతుని వెనుక అనుసరించి అర్జునుడు ఉండాలి ఆ అర్జునుని వెనుక ఎవరు ఉండాలి అంటే భీమసేనుడు ఉండాలి కారణం ఏమంటే భక్తి ముందు తరువాత జ్ఞానం ఆ తరువాత బలం ఉన్నప్పుడు మాత్రమే రాజ్యాన్ని మనం పొందగలుగుతాం ముందు భక్తి ఉండి తరువాత జ్ఞానం ఉండి ఆ తరువాత వైరాగ్యం కనుక ఉంటే జీవితాన్ని గెలవగలుగుతాం రాజ్యాన్ని గెలవాలి అంటే మూడవదిగా బలం ఉండాలి జీవితాన్ని గెలవాలి అంటే మూడవదిగా వైరాగ్యం ఉండాలి భక్తి జ్ఞానము మాత్రం ఈ రెండిటికి మొదటి స్థానంలో రెండవ స్థానంలో ఉండాలి అలా ఉన్నప్పుడు మాత్రమే సాధించగలుగుతాము ఆ వ్యూహ రచన కూడా తెలిసినవాడు కనుక ధర్మానందనుడు ఆ విధంగా మీరు బయలుదేరండి మీకు కావలసినటువంటి ఏర్పాట్లన్నీ నేను చూస్తాను మేము వెళ్ళడానికి నువ్వేమీ ఏర్పాటు చేయక్కర్లేదయ్యా మా దోన మేము పెడతామన్నారు కృష్ణ పరమాత్మ అర్జునుణ్ణి భీమసేనుణ్ణి వెంట పెట్టుకుని బయలుదేరాడండి ఏ వేషంలో వెళ్ళాలి డైరెక్ట్గా ఇదే రూపంతో కనుక వెడితే ఆ జరాసంధుడు అసలు లోపలికి రావడానికి కూడా అంగీకరించకపోవచ్చు బ్రాహ్మణ వేషధారులై జరాసంధుని వద్ద ఇంకొక రహస్యం ఉన్నదండి జరాసంధుని రాజ్యానికి మూడు వైపులా మూడు పర్వతాలు ఉన్నాయి చెబుతున్నాడు వ్యాసుడు మూడు వైపులా ఏమున్నాయండి మూడు పర్వతాలు ఉన్నాయి ఈ మూడు పర్వతాలను అనుసంధానం చేసి ఒక ఢక్క కట్టబడి ఉన్నది కొత్తవారు ఎవరు వచ్చినా ఆ ఢక్క దానంతటా అది మోగుతుంది మోగింది అంటే వాడు వెంటనే వస్తాడు ఎక్కడికి ఎప్పుడైతే వచ్చాడు కొత్త వాళ్ళు వచ్చారని తెలుస్తుంది కదా యుద్ధం సిద్ధమవుతుంది కనుక ఏం చేయాలి అది మోగకుండా చేయాలి అది మోగకుండా చేయాలి అంటే ఏం చేయాలి భీమసేనుకు చెప్పాడు నేనేం చేస్తానయ్యా అన్న అర్జునుణ్ణి పులిచాడు దాన్ని మోగకుండా చేస్తావా ఖచ్చితంగా చేస్తానన్నాడు ఎట్లా చేశాడు తన యొక్క ధనుర్బాణములతో దాని అడుగు భాగానికి రంధ్రం చేశాడండి ఇప్పుడు తనంతటా అది అవకాశం దానికి లేదు ఆ డక్క యొక్క అడుగు భాగానికి ఏం చేశాడండి రంధ్రం చేశాడు అది పరిపూర్ణంగా ఉంటే మోగుతుంది కానీ లేకపోతే మోగదు కొత్త వాళ్ళు రాని పాత వాళ్ళు రాని ఇప్పుడు వాళ్ళు తేలికగా లోపల ప్రవేశించేటువంటి అవకాశం ఉన్నది అతి తేలిక లోపల ప్రవేశించవచ్చు బ్రాహ్మణ వేషధారులై ఆ అంతఃపుర ప్రవేశం చేశారు ఆ సమయానికి సంధ్యా సమయం దాటింది సంధ్యా సమయం దాటింది అని ఆ ఉన్నటువంటి జరాసంధుని యాగశాలకు కొద్ది దూరంలో కూర్చుని ముగ్గురు సంధ్యావందనం చేస్తున్నారు వచ్చి చేస్తున్నారో రాక చేస్తున్నారో తెలియదు మొత్తానికైతే ముగ్గురు సంధ్యావందనం చేయ ఎందుకంటే జగన్నాటక సూత్రధారి పక్కన ఉన్నాడు వాడు ఎప్పుడు ఏ వేషం ఎవరి చేత ఎలా వేయిస్తాడో ఎవరికి తెలియదు ఆ చేయిస్తున్న సందర్భంలో తాను సాయం సంధ్య కృత్యములు చేసి తిరిగి వస్తున్నటువంటి జరాసంధునకు ఈ బ్రాహ్మణులు ముగ్గురు కనపడ్డారు ఆ కనపడిన వెంటనే వాళ్లకు నమస్కరించాడండి జరాసంతుడు అయ్యా బ్రాహ్మణోత్తములరా ఎవరు మీరు ఎక్కడి నుండి వచ్చారు ఏమిటి విషయం నీ వద్ద భిక్ష కొరకు వచ్చాము కృష్ణ పరమాత్మ చెప్పిన మాట దేనికోసం వచ్చేమన్నాడండి ఇత పూర్వం ఈ జరాసంధుని చేతనే పద్దెనిమిది మార్లు యుద్ధంలో పాల్గొన్నాడు ఎవరు కృష్ణ పరమాత్మ చిట్ట చివరికి యుద్ధంలో తాను ఎందుకు పాల్గొన్నాడు పద్దెనిమిది సార్లు ఏమంటే వాడితో యుద్ధం చేసి ఉపయోగం లేదు అన్న సంగతి తెలీదా కృష్ణ పరమాత్మకు తెలుసో తెలీదా వాడిని ఎవరు సంహరించాలి భీమసేనుడు తప్ప ఇంకెవరూ సంహరించేటువంటి అవకాశం లేదు అటువంటి స్థితిలో మరి తాను యుద్ధంలో ఎందుకు పాల్గొనాలి అంటే కేవలం గోప బాలకులను రక్షించాలి కనుకనే చిత్తవరికి పద్దెనిమిది సార్లు యుద్ధం అయిపోయిన తర్వాత అప్పుడు ఆ గోప బాలకులను తీసుకెళ్లి సముద్రంలో నగరాన్ని కట్టి అక్కడ ఉంచాడు రక్షణ కోసం కృష్ణ పరమాత్మ ఇప్పుడు ఏమడుగుతున్నాడు భిక్ష కోసం వచ్చామన్నాడు ఏ భిక్ష కావాలి అన్న నిశా సమయం కనుక ఇప్పుడు మీకు భిక్ష ఇచ్చే అవసరం అవకాశం లేదు మీరు ఈ రాత్రికి మా యాగశాలలో విశ్రమించండి రేపు ఉదయం మీరు ఏ భిక్ష అడిగినా నేను బ్రాహ్మణోత్తములు గనుక ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాను అని చెప్పాడు ఆ జరాసుడు తన ఇంటికి కదిలి వెళ్ళాడు ఈ ముగ్గురు కూడా ఎక్కడికి వచ్చారండి యాగశాలకు వచ్చారు ఎంతసేపు ఆగుతుంది కాలం తెల్లవారిని జరాసందుడు అన్నమాట ప్రకారం వచ్చాడంటే వచ్చినటువంటి వాడు వీళ్ళ ముగ్గురిని అప్పుడు తేలిపార చూశాడు జరాసంధుడు ఇతర పూర్వం చూసినప్పుడు సాయం సంధ్యా సమయం సంధ్యా సమయం దాటింది ఆ కారణం చేత పరిపూర్ణంగా వాళ్ళను దర్శించలేకపోయాడు ఇప్పుడు వాళ్లను దర్శించిన తరువాత కించిత్ సంశయం బుత్పయ వాళ్ళు ఓ కొద్దిగా సందేహం కలిగింది ఆ సందేహం కలిగిన వెంటనే ఏమాత్రం ఆలోచన లేకుండా అవి ఉన్నటువంటి నీ దగ్గరికి భిక్ష కోసం వచ్చామయ్యా అని ఎవరైతే అడిగాడో అడిగిన వారు ఎవరయ్యా అంటే కృష్ణ పరమాత్మే వాణ్ణి అడిగాడు నీ ప్రక్కన ఉన్నటువంటి ఇతడి భుజముల ఉన్నటువంటి గీతలను చూస్తే ఇతడు గొప్ప విలుకాడుగా దర్శనమిస్తున్నాడు తప్ప బ్రాహ్మణుడిగా దర్శనమివ్వటం లేదు ఆ ప్రక్కన ఉన్నటువంటి వాణ్ణి చూస్తే భుజముల పైన గదాదండమును మోసిన వాణ్ణిలా కనబడుతున్నాడు తప్ప సామాన్యమైన బ్రాహ్మణునిలా కనబడటం లేదు కనుక నిజంగా మీరు ఎవరు అడిగాడు నీవు మాకు భిక్ష పెడతాను అని మాట ఇస్తే మేమెవరో చెబుతామన్నాడు ఆయన ఏ భిక్ష కావాలో చెప్పండి అన్నాడు ద్వంద్వ యుద్ధ భిక్ష కావాలి అన్నాడు ఈచ్చను అన్నాడు జరాసంతుడు ఎప్పుడైతే ఆ మాట అన్నాడో అప్పుడు చెప్పాడు ఇప్పటికైనా నీకు గుర్తు రాలేదా మేమెవరమో అప్పటికైనా చెప్పాడు అండి కృష్ణ పరమాత్మ చెప్పలా మేము ఎవరమో గుర్తు రాలేదా ఇప్పుడు నాకు అర్థమవుతోంది నువ్వు ద్వంద్వయుద్ధ భిక్ష అడిగిన తర్వాత నాకు అర్థమయ్యిందయ్యా ఇతడు పాండవ మధ్యముడు అర్జునుడు ఇతడు భీమసేనుడు పద్దెనిమిది మార్లు నేను యుద్ధానికి వస్తే నన్ను గెలవలేక పారిపోయిన బీరు అయినటువంటి నల్లని నీవు ఆ మాత్రం తెలీదా ఎందుకు యుద్ధానికి వచ్చాడండి పద్దెనిమిది సార్లు యుద్ధానికి రావాల్సిన గతే ఏమిటి అంటే ఆ చెరాసంతుని అల్లుడిని చంపింది ఎవరయ్యా అంటే కృష్ణ పరమాత్మ అల్లుడు ఎవడు అనేది తర్వాత మీకు తెలిసి అల్లుడు ఎవరు అనేది తర్వాత విషయం మొత్తానికి వాడు అల్లుడిని అయితే చంపిన వాడెవరు కృష్ణ పరమాత్మ ఆ కారణం చేత కక్ష తీర్చుకోవడానికి వాడు వచ్చాడు అందులో వాడి దోషమేం లేదు వాడిని కృష్ణ పరమాత్మ చంపే అవకాశం లేదు కనుకనే ఎక్కడికక్కడ ఎవరెవరిని ఎట్లా ఎంతవరకు ఉంచాలో ఎవరి చేత పంపించాలో అన్నీ ముందే తెలిసినవాడు కదండి కనుకనే ధర్మరాజు కూడా ముందు జరాశుణ్ణి సంధుణ్ణి చంపితే తప్ప రాజస్వియాగాన్ని పరిపూర్ణం చేయలేవయ్య అనేటువంటి విషయాన్ని వ్యూహ రచనగా ముందే తెలియజేసి దానికి కావలసినటువంటి స్థితిని అనుకూలం చేయడం కోసమే వెంటబెట్టుకొచ్చాడు ఎవరు వెంటబెట్టుకొచ్చింది కృష్ణ పరమాత్మ ఆయనకేం పని మీ పని మీరు చూసుకుంటయా మీ అన్నదమ్ములు కావాలంటే నేను అక్కడ ఉంటాను మీరు దండం పెట్టండి నేను ఆశీర్వదిస్తా భగవంతుడు వాళ్ళను ఒక ప్రక్కకు కడతేర్చవలసినటువంటి వాడు వాడే ఎందుకంటే తనను నమ్ముకున్నటువంటి గాఢమైన భక్తి కలిగిన వాళ్ళు ఎవరయ్యా ఆ కారణం చేత వాళ్ళని రక్షించాలి కనుక తానే వ్యూహం చెప్పి తానే ఎలా చేయాలో చెప్పి ఆ ఘట్టను కూడా తానే ముందు చెప్పి అర్జునుడి చేత దానికి రంధ్రం చేయించి అది మోకకుండా చేసి ఆశ్చర్యపోయాడు జరాసంధుడు లోపలికి ఎట్లా ప్రవేశించారు ఎవరు వచ్చినా నేను ఏర్పాటు చేసినటువంటి ఆ డమరుకం మోగాలే అది ఎందుకుని మోగలేదు పెళ్ళి దాన్ని చూసుకున్నాడు దానికి రంధ్రం ఏర్పడింది ఈ రంధ్రం చేసింది కూడా వీడి కనుక ఇప్పుడు మనం వాళ్లతో ధ్వర్వ యుద్ధం చేయక తప్పు ఈ ద్వంద్వ యుద్ధం ఎవరితో చేయాలి సమ ఉజ్జీలతో చేయాలి ఎప్పుడు చేసిన ద్వంద్వ ఆ సమ ఉజ్జీలు అంటే నీవా చాలాసార్లు పారిపోయావు వాడా సన్నగా బక్కపలసగా ఉన్నాడు నాకు సాఠి అయిన వాడు కాడు ఎవరు సాటి అయిన వాడయ్యా అంటే ఇదిగో ఈ కండలు తిరిగిన భుజాలు కదుములు కట్టి రాళ్లవలే ఆ భుజాన గదాదండాన్ని మోసినటువంటి ఎగుభుజములు కలిగిన ఈ భీముడే నాకు సరి అయిన వాడు అని ఎంచుకున్నాడు తానే జరాసన్ అతడికి ఇద్దడికి పదిహేడున్నర రోజులు యుద్ధం జరిగింది ఎన్ని రోజులు జరిగిందండి పదిహేడున్నర రోజులు పద్దెనిమిదవ రోజులో సగం అంతకాలం జరిగితే చిత్తజివరికి భీమసేనుని పరిస్థితే అయిపోయిందండి బాబా అయిపోయింది నా పరిస్థితి అని కృష్ణ పరమాత్మతో భీమసేనుడు చెప్పాడు ఎప్పుడైతే చెప్పాడో అప్పటిదాకా వేచి ఉన్న కృష్ణ పరమాత్మ అక్కడే ఉన్నటువంటి దర్భ పుడకను తీసుకుని రెండుగా చీల్చి చూపించాడు అంతే తప్ప ఇటుది ఇటు ఇటుదిటు పడలేదండి మనకు సినిమాల్లో నాటకాల్లో అట చూపిస్తూ ఉంటారు కానీ చీల్చి మాత్రం చూపించాడు ఎందుకంటే ఇతడి జన్మ రహస్యం తెలిసినవాడు కనుక అతడికి ఏమీ చేయలేని స్థితిని పొందాలి అంటే శరీరం మళ్ళీ పుట్టినప్పుడు ఎట్లా ఉన్నదో ఆ స్థితికి రావాలి అందుకోసమని ఆ విధంగా ఎప్పుడైతే చూపించాడో చిత్త చివరికి పోతుందేమో అనుకున్న పరిస్థితుల్లో భీమసేను ఆ ఉపాయాన్ని చెప్పాడు అప్పటిదాకా ఎందుకు ఊరుకున్నాడండి అనేది కూడా ప్రశ్నే ఎప్పటికప్పుడు తల్లి కానీ తండ్రి కానీ ఆ పిల్లవాడి స్వకీయమైనటువంటి శక్తిని కొనవరకు కూడా పరీక్ష చేస్తూనే ఉండాలి తాను ఆసరాగా వెంటనే వెళ్ళకూడదు వాడి ప్రయత్నం వాడు పూర్తిగా చేసిన తర్వాత ఇంకా వాడు చేయలేడు అనుకునే స్థితిలో వీడు సహకరించాలి తప్ప ముందుగానే నేనున్నాను కదా అని వీడు సహకరించడం మొదలు పెడితే ఆ తర్వాత వాడు ఏ పని చేయడు అందువల్ల చిట్ట దాకా వేచి ఉన్నాడు లేకపోతే అన్ని రోజులు పట్టేదా ఎన్ని రోజులు పట్టిందండి పదిహేడున్నర రోజుల పాటు ద్వంద్వ యుద్ధం సాయంకాలం అయ్యేటప్పటికి ఆగిపోవటం పడుకోవటం తెల్లారేటప్పటికి మళ్ళీ తొందర మొదలు కుస్త ఇలాగ ప్రతిరోజు సూర్యోదయం నుంచి సూర్యాస్తమయం దాకా నిశా సమయంలో జరగడానికి వీరు ఇలా ఎన్ని రోజులు ధర్మరాజు ఇక్కడ సంకట పడుతున్నాడు వీళ్ళు వెళ్ళారు చాలా కాలం అయింది ఎన్ని రోజులైంది ఇంకా రావట్లేదు ఇంకా రావట్లేదు అయినప్పటికీ కృష్ణ పరమాత్మ వెంట ఉన్నాడు కనుక నేను భయపడవలసిన పని ఇట్లా అనేక రకాలుగా లేదు కృష్ణ పరమాత్మ కూడా ఏమైనా ప్రమాదం కలిగిందా ఎక్కడైతే ప్రేమ ఉంటుందో అక్కడ ప్రమాదాన్ని శంకిస్తుంది మనస్సు ఆ కారణం చేత అనునయిస్తున్నది సహదేవుడు కూడా అన్నయ్యను భయపడవలసిన పని లేదు కారణం ఏమంటే సహదేవుడు గొప్ప జ్యోతిషాస్త్ర పండితుడు అదేదో పాండు రాజు బటన తిన్నాడు ఎవరు తింటే వాళ్ళకి మొత్తం అంతా భవిష్యత్తు తెలుస్తుంది ఇవన్నీ ఎవరు తీసుకొచ్చి కలిపారో తెలియదు ఆంధ్ర భారతంలో కూడా ఈ విషయం లేదు వ్యాసభారతంలోనూ లేదు మరి ఎవరు అనేకమైన ప్రక్షిప్తాలు నిక్షిప్తాలు నాపోటి కుహనా పండితులు ఉంటారు కదండి లోకంలో కొత్త కొత్తవి తీసుకొచ్చి లోపల పెట్టడానికి అనేక మంది పెట్టిన దానివల్ల వచ్చినటువంటి ఉపాఖ్యానమే తప్ప సహదేవుడు ఎక్కడా తిన్నట్టుగా లేదు కారణం ఏమంటే పసిపిల్లల వాళ్ళు పాండురాజు మరణించేనాటికి పాండవులు ఐదుగురు కూడా పసిపిల్లలు వాళ్ళు పెరిగి పెద్దవాళ్ళు అయిన తర్వాత ఆరేళ్లకు ఉపనయనం చేసి పాండురాజు మరణించిన తర్వాత ఆరు సంవత్సరాలకు ఉపనయనం అయిన తర్వాత ఆ మునులు ఋషులు వెంట ఆ ధృతరాష్ట్రుడికి అప్పగించి వీళ్ళే పాండు పుత్రులు చెప్పారు మనం చెప్పుకున్నాం కదా ఆ పసివాడు పాక్కుంటూ వెళ్లి పటన వెళ్ళి వాడెందుకు తింటాడు తిన్నట్టుగా వ్యాసుడు ఎక్కడా చెప్పలేదు ఆంధ్ర భారతంలో కవిత్రయం కూడా చెప్పలేదు ఎవరు తీసుకొచ్చి దాన్ని ఎట్లా కలిపారో తెలీదు కానీ అతను చదువుకున్నది మాత్రం జ్యోతిషాస్త్రం పరిపూర్ణమైనటువంటిది అంతేకాదు ప్రశ్న శాస్త్రంలో కూడా వాడు గొప్పవాడతండి సహదేవ ప్రశ్న అని ఒకటి ఉన్నది ఓ గ్రంథం ఇప్పటికీ ఉన్నాయి ఆ గ్రంథాలు ఆ ప్రశ్న శాస్త్రంలో కూడా అడిగినటువంటి సమయాన్ని అనుసరించి ఆ ప్రశ్న జరుగుతుందా జరగదా దాన్ని ఖచ్చితంగా చెప్పగలడు అటువంటి స్థితిలో సహదేవుడు కూడా అన్నా నీవు దిగులు పడవలసిన పని లేదు వాళ్ళు తిరిగి వస్తారు వాళ్ళు బయలుదేరినటువంటి సమయం అటువంటిది నీవు దిగులు పడవలసిన పని లేదని ప్రక్కన చెబుతూనే ఉన్నాడు కుంతీదేవి ఓదారుస్తూనే ఉన్నది కానీ పదిహేడు రోజులు గడిచిపోయిన తర్వాత పద్దెనిమిదవ రోజున మధ్యాహ్న సమయంలో ఆ దర్భపుడకను చీల్చి పక్కన పడవేస్తే అది కూడా భీమసేనుడికి అర్థం కాలేదండి కారణం రెండు రకాలు ఒకటి తన యొక్క చివరి స్థితి వచ్చింది అనేటువంటి భయం అర్థమైందండి ఎప్పుడైతే మనిషి భయపడతాడో ఇక ముందుకు ఆలోచన వెళ్ళేటువంటి అవకాశం లేదు ఎందుకనే ధైర్యే సాహసే లక్ష్మి లక్ష్మి అంటే డబ్బు వస్తుందని కాదు ఇక్కడ అర్థం సౌభాగ్యము దేని వల్ల పొందుతాడు అంటే ధైర్య సాహసాల వల్ల వాడు ఆనందాన్ని పొందగలుగుతాడు అదే లక్ష్మిగా ప్రభవిస్తుంది కనుక ఆ ధైర్యాన్ని ఎప్పుడైతే కోల్పోయాడో వాడికి ఆలోచనాశక్తి కూడా నశిస్తుందండి ఆ నశించిన సమయంలో దాన్ని గుర్తించినటువంటి కృష్ణ పరమాత్మ తాను భీమునిలో ప్రవేశించాడు అని చెప్పాడండి వ్యాసభగవానుడు ఖచ్చితంగా ఇక్కడ ఆ శ్లోకం ఇచ్చారు చాలా దివ్యంగా సా సభా సదృశీ దృష్ట లోకేష్ దుర్లభ ప్రవిశతి కృష్ణం మానుషేన అమానుషకృత్యం తాను ఎక్కడ ప్రవేశించారో భీమసేను ప్రవేశించి ఏ విధంగా అమానుషం జ్ఞానరూపంలో ఉన్నట్టండి తాను సంహరించాల బలూపంలో ఉండి జ్ఞానరూపంలో చేరాడు ఎప్పుడైతే జ్ఞానరూపంలో కృష్ణ పరమాత్మ చేరాడో వాడికి అప్పటికీ జ్ఞానం కలిగింది కలిగిన వెంటనే ఓహో వీడిని ఈ పని చేయాలి అనుకున్నాడు ఎత్తి కింద వాడి ఒక కాలు మీద తన రెండు కాళ్ళు ఉంచి రెండవ కాలు పట్టుకుని చీల్చేసాడు ఆ చీల్చి పక్కన పడేస్తే మళ్ళీ అది వచ్చి కలవటం ఇవన్నీ కూడా సినిమాటిక్ ట్రిక్స్ అవి ఇంకా కలవటం అనేది లేదు ఎప్పుడైతే చీల్చి పక్కన పడేశాడో దివ్యమైనటువంటి విజయాన్ని పొందారు ఆ భీమసేనుడిలో నుంచి ఆ జ్ఞాన రూపమైన తత్వం బయటకు వచ్చింది మళ్ళీ వచ్చిన వెంటనే వాణ్ణి చూసి భీమసేనుడే భయపడ్డా భీతి భీ గతే భీమసేనం భయపడిపోయి వణికిపోయాట నేనేనా ఈ పని చేసింది నేను చేయగలిగానా అప్పుడు పరమాత్మ మీద విశ్వాసం కలిగింది అంటే అప్పటిదాకా ఓ స్నేహితుడిని చూసినట్టే చూశాడు అందుకనే కృష్ణ పరమాత్మ రాగానే మిగతా వాళ్ళంతా పాదాల మీద పడి నమస్కరించారు కుత్తదేవి కూడా పాదాలకు నమస్కరించింది కానీ ఆలింగనం చేసుకున్నది ఎవరయ్యా అంటే భీమసేనుడు ఒక్కడే అందుకనే ఖచ్చితంగా విషయాన్ని నొక్కి చెప్పాడు వ్యాసుడు ఇదిగో ఇప్పుడు వాడికి అర్థమైంది పాదాల మీద పడ్డాడు వచ్చి భీమసేనుడు ఆ పీమసేనుణ్ణి ఈ అర్చి నుండి కూడా వెంట పెట్టుకొని తిరిగి వచ్చి ధర్మరాజుకు జరిగిన విషయాన్ని చెప్పాడు ఇప్పుడు అర్జున నకుల సహదేవులను మిగతా రాజుల వద్దకు పంపవయ్యా వాళ్ళ యొక్క అంగీకారాన్ని తీసుకుని నీవు రాజసూయ యాగాన్ని చేయవచ్చు అంటే అప్పుడు అర్జున నకుల సహదేవులను పంపి పంపించాడు ఆ నకుల సహదేవులు అర్జునుడు కూడా మిగతా రాజుల యొక్క అనుమతి కోసం బయలుదేరి పెడుతున్నారు మనం కూడా వెడదాం రేపు వాళ్ళు వస్తారు ఇప్పటి వరకు రాజసూయ యాగము యొక్క పూర్వ భాగం జరిగింది రేపటి రోజు ఉదయం మన ప్రవచనం ఏమయ్యా అంటే రాజసూయ యాగము యొక్క రెండవ భాగం ఏ విధంగా రాజసూయ యాగం జరిగింది ఈ రెండవ భాగం ఉన్నదే కౌరవ పాండవ సంగ్రామమునకు నాంది ప్రస్తావన అసలు ఆ రెండవ భాగమే లేకపోతే సంగ్రామమే లేదు వ్యాస భగవానులకు భారతం రాయవలసినటువంటి ఆవశ్యకత లేదు అంత దివ్యమైనటువంటి తత్వాన్ని నిరూపించింది ఆ రెండవ భాగం ఆ భాగాన్ని రేపు ఉదయం మనవి చేసుకుందాం అని తెలియజేస్తూ అయ్యా పాడతారాండి ఎవరైనా మీరు పొద్దున్నంత మాత్రం